టీమ్స్ లో జాయిన్ అయిన మీ అందరికీ ప్రభు అయిన ఇసు క్రిస్తు వందనాలు దేనికి కూడా నిండు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను మరి ఒకసారి అందరికీ ప్రైజ్ లాడ్ దేవి అంటే ప్రైజ్ లాడ్ మీరు ప్రేర్ చేయండి ఓకే సిస్టర్ ప్రైజ్ లాడ్ అందరికీ ప్రైజ్ లాడ్ ప్రార్థన చేసుకుందాం మహాగణుడా మహోన్నతుడా సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడా సజ్జుడు అయిన గొప్ప దేవ నీ పాదములకు లెక్కలేని వంద నాలుగు స్తోత్రాలు తండ్రి ఈ యొక్క రాతి కలసం నా ప్రభ నీ కృప చెప్పున నీ దయ చెప్పున నా ప్రభ మమ్మలందరినీ కాచి కాపాడిన గొప్ప దేవుడవు నీకు లెక్కలేని స్తోత్రాలు స్థుతులనైనా అయ్యా ఈ దినము సమయం చూడక ఎంతో మంది మట్టికి మన్నయినారయా మమ్మల్ని అయితే నీ సజ్జీలకలో ఉంచినందుకై నీకు వంద నాలుగు స్తోత్రాలు కృతజ్ఞతలు తండ్రి అల్పులము అయోగ్యము దేనికి పనికి రాని వారము తండ్రి నీటి మీద బుడక వారము తండ్రి గడ్డి పువ్వు వారము తండ్రి మమ్మల్ని పోలికలు చేసుకున్న గొప్ప దేవుడు నా నీకు వంద నాలుసయ్యా అయ్యా ఈ కేబిపీఎంలో వచ్చిన ప్రతి బ్రదర్స్ సిస్టర్ని బట్టినైనా నీకు వేలాది వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి అయ్యా మా ప్రభ అయా మేమందరం నా ప్రభ నీ పాదాల చింత అయినా ఆశ్రయించిండగా నా తండ్రి నాతో నా ప్రభ అయా పాటల ధరని నామానికి మహిమ తెచ్చుకున్న దేవాక్యం ద్వారా శుద్ధిగా తేటగా స్వస్థంగా మాతో మాట్లాడని నేనైనా వాక్యానుసరము జీవితాలు మాకు దయచేయండి నీకు లోబడి భయపడి నీ ఎందుకు భయం కలిగి భక్తి కలిగి నా ప్రభ ఎలాగ జీవించాలో ఎలాగ బ్రతకాలో నా తండ్రి నీ జ్ఞానమును మాకు దయచేయండి నీకు లోబడి నా తండ్రి నీ స్వభావము కలిగి జీవించే కృపను మాకు దయచేయి నా దేవా అయా ఏ అవసరత ఆఖర్లో ఉన్నారో నా దేవా సమస్తం ఎరిగిన గొప్ప దేవుడునైనా ప్రతి అవసరతలు నాములో తీర్చండి సిస్టర్ వాళ్ళు బ్రదర్ వాళ్ళు నా ప్రభా వాళ్ళు జాబుల్లో పనుల్లో తోడుగుండినైనా చేసే ప్రతి పనిని దీవించి ఆశ్రయించండినైనా మంచి ఆరోగ్యము దయచేయి నా ప్రభా అయా సిస్టర్ వాళ్ళు బ్రదర్ వాళ్ళు నా ప్రభా ఎక్కడైతే సేవకి తండ్రి వారి సేవ జీవితంలో మీరు తోడుగా ఉండండి అయినా అయా వాళ్ళ తండ్రి ప్రభా ఎక్కడ అడుగు పెడుతున్నారో అక్కడ దేవ అక్కడ నీ గొప్ప కార్యాలు జరిగించండి ఆత్మ అక్కడ పొందుకునే సహాయం దయచండి ఆత్మల రక్షణ జరిగించండి ప్రతి బిడ్డ మారు మనసు రక్షణ భావసం పొంది కృపణ బ్రదర్ వాళ్ళని సిస్టర్ వాళ్ళని సేవలో గొప్పగా వాడుకోండి అయా నా గిన్నెని నిర్లిపోతుందని దావిది భక్తుడు అన్నట్లుగా నా ప్రభా కే ప్రతి బ్రదర్ సిస్టర్ నా తండ్రి గిన్నెని నిర్లిపో ఉన్నంతగా మీరు అభిషేకించి నీ సేవలో వాడుకోండినైనా ఆత్మల భారం కలిగి నా ప్రభాస్వార్థనైనా చేత పట్టుకొని ముందుకు వెళ్ళే కృపణ మా అందరికీ నీ నా ప్రభ అన్న వాళ్లకు బ్రదర్ సిస్టర్ వాళ్ళందరి ప్రభ జాబుల్లో తోడుగుండైనా మంచి ఆరోగ్యం దయచేయండి వారి కుటుంబాలను దీవించండి ఆశ్రయించండి బిడెల చదువుల్లో తోడుగుండినైనా అవసరం అక్క నీ నామంలో తీర్చి నా ప్రభా నా తండ్రి నీకు వందనాలు ఏవిడే అవసరతో అయ్యే బాధతో ఉంద తీర్చండి అనారోగ్యంతో ముట్టి స్వస్థపరచండి అప్పులు ఉన్న వారికి విడుదల దయచేయండి ఆర్థిక సమస్యలకి సమృద్ధిని దయచే నా ప్రభా కొరతలేని ఆత్మతో నింపి నా నీ నామానికి మహిమ తెచ్చుకోండి మాకు నీ జ్ఞానం దయచేసి ఈ లోకంలో ఎలాగ నడవాలో ఎలాగ బ్రతకాలో నీ నీ జ్ఞానంతో మమ్మల్ని నింపి తండ్రి నీ జ్ఞానానుసారంగా మేము నడుచుకునే కృపను బా అట్టి నా తండ్రి జ్ఞానమును మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావం మీరు మాత్రం పొందుకోమని ఏసు పరిశుధర్ ఆమెలో అడిగేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ సిస్టర్ అందరికీ ప్రైజ్ అలాడ్ థ్యాంక్ యూ ప్రైజ్ అలాడ్ మన మధ్యలో దిలీప్ బ్రదర్ పాట పాడతాడు ప్రైజ్ అలాడ్ బ్రదర్ మీరు పాట పాడండి సిస్టర్ పాడుతున్నాను నిను మాత్రమే నేన మ్యానయ్యా ని మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిను మాత్రమే నేనమ్నయ్యా ని మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీ బాహుబల నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా సరిచేయును కృప చూపువాడవ్యా నీ పిల్లలకు కృప చూపువాడవ్యా కృప చూపువాడవ్యా నీ పిల్లలకు కృప చూపువాడవ్యా నిన్ను మాత్రమే నే నమ్మ్యానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మ్యానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవయం నీ పిల్లలకు కృప చూపు వాడవ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నువ్వు సెలవీయగా కలుగనిదే ముంది వాక్కును పంపగా జరుగనిదే ముంది నువ్వు సెలవీయగా కలుగనిదే ముంది వాక్కును పంపగా జరుగనిదే ముంది సకలమునీదే నయ్యా శ్రీమంతుడా స్థుతినికు పాడెదనయ్యా సకలమునీదే నయ్యా శ్రీమంతుడా స్థుతినికు పాడెదనయ్యా సమ కూర్చు వాడవయ్యా నీ పిల్లలకు సమ కూర్చు నీ పిల్లలకు సమకూర్చు వాడవయ్యా నిను మాత్రమే నేన్యానయ్యా నివు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిను మాత్రమే నేన్యానయ్యా నివు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా ముందుని ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు నా ముందు నీ ఉండగా ఎదురొచ్చు వాడెవడు కార్యము చేయగా అడ్డుపడు వాడెవడు యుద్ధము నీదే నయ్యా ఓ ఓశూరుడా ముందుకు సాగెదనయ్యా యుద్ధమునీదే ఓ ఓషూరుడా ముందుకు సాగెదనయ్యా జయమిచ్చు వాడవయ్యా నీ పిల్లలకు జయమిచ్చు వాడవ్యా జయమిచ్చు నీ పిల్లలకు జయమిచ్చు వాడవ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నువ్వు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు నువ్వు కరుణించగా కాదను వాడెవడు శక్తితో నింపగా ఓడించు వాడెవడు సాయము నీదే నయ్యా సాయకుడా నీలో దాగెదనయ్యా సాయం నీదే నయ్యా సహాయకుడా నీలో దాగెదనయ్యా బలమిచ్చు వాడవ్యా నీ పిల్లలకు బలమిచ్చు వాడవ్యా బలమిచ్చు నీ పిల్లలకు బలమిచ్చు వాడవయ్యా నిన్ను మాత్రమే నేనమ్నయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిను మాత్రమే నేనమ్నయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును నీ బాహుబలమే నడిపించును నా స్థితులన్నిటినీ సరిచేయును కృప చూపువాడవ్యా నీ పిల్లలకు కృప చూపువాడవ్యా సమకూర్చు వాడవ్యా నీ పిల్లలకు సమకూర్చు వాడవ్యా జయమిచ్చు వాడవయ్య నీ పిల్లలకు జయమిచ్చు వాడవయం పిల్లలకు బలమిచ్చువాడవ్యా నిన్ను మాత్రమే నేనమ్మానయ్యా నీవు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా నిన్ను మాత్రమే నే నమ్మానయ్యా నువ్వు మాత్రమే నా ధైర్యం ఏసయ్యా థ్యాంక్ యూ సిస్టర్ ప్రైజ్లాడా థ్యాంక్ యూ బ్రదర్ ప్రైజ్ రాడ్ మన మధ్యలో స్వప్నక్క మనకు వాక్యం అందిస్తుంది ప్రైజ్ రాడు అక్కడి అక్క కొంచెం గట్టిగా చిన్నగా వినిపిస్తుంది అక్క వాయిస్ రైజలాడందరికీ వాక్యం చూసుకుందాము ప్రార్థన చేసుకుందాం ప్రభా పరుశుధాత్మ దేవా యేసు ప్రభానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తండ్రి మరి యొక్క వాక్యాన్ని నిలబెట్టినందుకు ఇంకా దేవా ఇచ్చిన అవకాశం బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభా దేవా మరి నైనా మాట్లాడేది నేను కథ ప్రభా తండ్రి అయ్యా కేవలము తండ్రి మీరు వాడుకునే పాత్రగా నేను కాబట్టి ప్రభా అయ్యా నాలో బాబా మీరే మాట్లాడండి మీ యొక్క సహాయం దిను ప్రభా తండి అది మీరేం బయలుపరచాలనుకుంటున్నారు కానీ మళ్ళీ బయలుపరచండి మా అందరితో మాట్లాడి నాతో కూడా మాట్లాడింది దివా తండ్రి నీకు వంద నెల చెల్లిస్తాను బాబా తండ్రి వచ్చిన ప్రతి వారికి కూడా బాబా తని నా దైవం అన్న వేసిన వినే మనస్సు నేను బాబా తండ్రి అయ్యా ప్రభావ ప్రతిరోజు మాతో మాట్లాడుతున్నావు బ్రబా తన్ని మేము బలపరుస్తున్నాను బట్టి నీకు వంద నెల చెల్లిస్తున్నావు దివా బాబా తను ఈ రోజు బయలుపరిచేది కూడా మేము అందరం అంగీకరించే ప్రాబాబా మీ ప్రతి మాటకు లోపలి నడుచుకునే మనసు మా అందరికీ దయచేయమని యొక్క ఆత్మ నడిపింపు దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి రోమో పత్రిక ఎనిమిదో అధ్యాయము పదిహేను వాచకం నుంచి చూసుకుందాము మధ్యలో పోయిందేంటి ఎట్వర్కా వచ్చింది హలో వినిపిస్తుందా సిస్టర్ వినిపిస్తుందా రోమా పత్రిక ఎనిమిదవ అధ్యాయం పదిహేను వర్షం నుంచి చూసుకుందాము మోస్ట్ ఎలా చెప్పున్నాడు ఇవన్నీ కరుణింతున్నావు వాణిని ఎవని ఎడల జాలి చూపుదునో వాని ఎడల జాలి చూపుదును కాగా పొందకోరి వాని వలనైన ప్రయాసపడు వాని వలనైనను కాదు కానీ కరుణించు దేవుని వలనే అగును మరియు లేఖనము ఫరోత చెప్పు చెప్పాను నేను నీ అందు నా బలమును చూపుటకును నా నామము భూలోకమంతటా ప్రచురపరచటకును అందు నిమిత్తమే నేను నియమించి కావున ఆయన ఎవనిని కరుణింపకూరునో వారిని కరుణించ కరుణించును ఎవరిని కఠినపరచుకోరున వారిని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తమును ఎదిరించిన వాడెవడు ఆయన ఆయనని ఇకను ఆయనను ఆయన ఇకను నేరము మోపనేలా అని నీవు నాతో చెప్పుదు అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుటకు నీవివ్వడవు నన్ను ఎందుకు ఇలాగూ చేసివని రూపింపబడినది రూపించిన వానితో చెప్పునా ఒక ముద్దలో నుండియే ఒక ఒక ముద్దలో నుండి ఏ ఒక ఘటమును ఘనతకును ఒక ఘటమును ఘనహీనత ఘనహీనతకును చేయుటకు మట్టి మీద కుమరి కుమరికి కుమరి వానికి అధికారము లేదా అలాగు దేవుడు తన ఉగ్రతను అగపరచు అగపరచుటకును తన ప్రభావమును చూపుటకును ఇచ్చాయిచ్చిన వాడై నాశ్రములకు సిద్ధపడి ఉగ్రత పాత్ర అయిన ఆయన బహు దీర్ఘశాంతంతో సహించి సహించిననేమి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా సిద్ధపరిచిన కరుణ పాత్ర ఘటముల అనగా యుద్ధల నుండి మాత్రము కాక అన్న జనుల నుండి ఆయన పిలిచిన మన ఎడల తన మహిమాశ్వరము కనుపరచ ఉన్నాయని ఏమి ఆ ప్రకారము అయితే మనం ఇక్కడ ఏం చూస్తున్నామంటే కదా మన ఏమని చెప్తున్నా కదా ఆయన ఎవరిని కరుణిస్తాడు కదా వారిని ఆయన కరుణిస్తాడు ఎవరి ఎడలు ఆయన జాలి చూపున వాని ఎడలు ఆయన జాలి చూపుతున్నట్ట అది ఆయన ఇష్టము కదా అంటున్నాడు దేవుడు అది ఆయన ఇష్టము ఆయన ఎవరి మీద కరుణ చూపిస్తాడో ఆయన ఎవరిని కఠినంగా మారుస్తాడో ఎవరి మీద జాలి చూపుతాడో అది ఆయన ఇష్టము ఎందుకంటే కదా సమస్తము చేసిన ఆయనని కనుక ఆయన అనుకున్నాడు కదా నేను ఎవరినైనా నా ఇష్టం కరుణిస్తాను జాలి చూపుతాను నేను కఠిన పరుస్తాను కొందరి మీద నేను కరుణ చూపిస్తాను అది నా ఇష్టము కదా అని అంటున్నాడు కాబట్టి ఏమంటే ప్రయాసప పడువాడు అంట కదా చాలా మంది అనుకుంటారు కదా నేను ప్రయాస పడుతున్నాను కాబట్టి నేను ఇది పొందుకున్నాను నేను పొందకొని అయితే అందుకే అంటున్నారు దేవుడు కదా ఎవరైతే ఏదైనా పొందుకుంటే అది నేను ఎంతో ప్రయాసపడి పొందుకున్నాను నేను ఎంతో ప్రయాసపడితే నాకు అది దగ్గరికి వచ్చింది అని అనుకొని అతిశిస్తూ ఉంటారు కదా దేవుడు అందుకే ఇక్కడ ఏమంటుందంటే కదా ఆగా పొందకోని వాళ్ళని కాదంట కదా ప్రయాసపడు వాని వలన కూడా కాదంట కానీ దేవుని కరుణ వల్లనే కదా వాడు ఎవరైనా పొందుకుంటున్న అంటే అది కేవలం దేవుని కరుణ అంట చూడండి దేవుని దేవుడు కాదు కానీ కరుణించు దేవుని వల్లనే అగును అంట అని ఇక్కడ కరుణించి దేవుని వల్లనే సమస్తం మనకు ఇవ్వబడుతుంది ఎవరైనా ఏమైనా పొందుకుంటున్నారంటే కేవలం ఆయన కరుణ వల్లనే కదా ఆయన ఇస్తేనే కదా ప్రతి ఒక్కరు ఏదైనా పొందుకోగలుగుతున్నాడు అది వారి ప్రయాసం వలన కానీ కానీ వారి యొక్క కదా వాళ్ళు పొందుకున్న దాన్ని బట్టి కాదంట ఆయన ఇచ్చే అరుణ వల్లనే ఆయన కరుణించడం వల్లనే కదా ఏదైనా మనుషులు పొందుకుంటారంట ఇక్కడ మనకి వాక్యం బయలుపరుస్తుంది మరియు లేఖనంలో ఫరూక్ ఇలాగూ ఫు ఫరో ఇలాగో చెప్పుచున్నాడు ఫరూక్ గురించి దేవుడు ఏమని కదా ఫరోని దేవుడు ఎందుకు ఏర్పరచుకున్నాడంట కదా భూలోకం అంతటనంట ఆయన నామమును ప్రపు ప్రచురపరచుట అందు నిమిత్తమేనంట మన దేవుడు యొక్క ఫరోని నియమించిందంట చూడండి ఇక్కడ నేను నీ అందు నా బలము చూపుటకును నా నామమును భూలోకమంతటికి ప్రచురపరచుటకు అందు నిమిత్తమే నేను నియమించి తిని అయితే ఇక్కడ ఏం చెప్తున్నా అంటే కావున ఆయన ఎవరిని కరుణించునో కరుణ కరుణింపకూరునో వారిని కరుణించును ఎవరిని కఠినంగా కఠినపరచుకొని వారిని కఠినపరచును కాబట్టి ఫరోఫరి అని దేవుడు కఠినపరచునంట కఠిన పరిచినంట ఎందుకు ఆయన ఆయన నియమించుకొని ఆయన దేవుడు ఆయన హృదయాన్ని కఠినపరిచినట్టు ఎందుకు దేవుడిని బయలుపరచటానికి చూడండి ఆయన యొక్క మహిమను ఆయన యొక్క అద్భుత ఆయన యొక్క నామమును భూలోకం అంతటికి ప్రచురపరచటకే ఆయనను దేవుడు నియమించి ఆయనను కఠినపరిచినట్ట అంటే చూడండి ఫరు ఎందుకు దేవుడు పెట్టినంటే కదా ఆయన నామం భూలోకం అంతా ప్రచురపరచ పడటానికి కదా ఆ విధంగానే దేవుడు ఎవరిని లోకంలో నిర్ణయించినా కానీ నిర్ణయించినా ఈ లోకంలో దేవుడు తీసుకొచ్చినా ఆయన ఇష్టం చొప్పుననే దేవుడు అందరికీ దయచేస్తాడు అందరి పడాలి ఆయనే చూపిస్తాడు ఏమని కదా ఆయనకి ఇష్టానుసారంగానే ఎవరి మీద కరుణ చూపించాలి చూపిస్తాడు ఎవరి మీద జాలికి పడతాడు దేవుడు నాకు ఇట్లా ఉంది నాకు అట్లా ఉంది నా పరిస్థితి ఇట్లా అట్లా అని అనటానికి లేదంట ఇక్కడ కావున ఆయన ఏమంటున్నాడంటే కావున ఆయన ఎవరిని కరుణించను ఎవరిని కరుణింపుకున్న వాడిని కరుణించను ఎవరిని కఠిన పరుచుకున్న వాని కఠినపరచును అట్లయితే ఆయన చిత్తము ఎదిరించిన వాడు ఎవడు ఎవరైనా చిత్తాన్ని ఎదిరి ఎదిరించగలడు ఆయన చిత్తాన్ని ఎదిరించి ఏం చేయగలడు మనుషుడు ఏమి చేయలేడు అండ్ చిత్తాన్ని ఎదిరించి మనుషుడు ఏమి పొందుకోలేడు అండ్ చిత్తాన్ని ఎదిరించి మనుషుడు ఏది కూడా సాధించడం భూమి మీద కానీ ఎక్కడైనా కానీ ఆయన ఇకను ఆయన మీద నేరం ఓపెన్ అని నీవు నాతో చెప్పుదు ఆయన ఇకను నేరం ఓపెన్ అని నువ్వు నాతో చెప్పుదు అవును కానీ ఓ మనుషుడా దేవునికి ఎదురు చెప్పుడక్కు నీవెవ్వడవు అంట ఇక్కడ వాక్యం దేవునికి ఎదురు చెప్పుటకు మనుషులు ఎవరు ఏ పాటి వారు మనుషులు దేవునికి ఎదురు చెప్పటకు ఆయనకి ఏది కూడా ఎవరు ఎదురు చెప్పటానికి లేదు ఎందుకు ఎందుకు ఇలాగ చేసేవని రూపింపబడినది రూపించిన చెప్పునా అని అంటున్నాడు కదా దేవుడు ఒక ముద్దలో నుండి కదా ఒక ఘటము ఘనతకును ఒకటి అంటే ఘనహీనతకును చేయ చేయుటకు మళ్ళీ ఎందుకు చేసిన మొదలైన డిస్టర్బెన్స్ బయటికినా ఫోన్ సిగ్నల్ పెట్టుకోరీ చూడండి నన్ను ఎందుకు ఇలా రూపించి తీ రూపించని రూపించిన వాణితో చెప్పుకున్నా రూపించబడున్నది ఒక ముద్దలో కదా ఒక ఘటమును ఘనతకును ఒక ఘటము ఒక ఘటమును లేదా ఘనహీనతకు చేయుటకు మట్టి మీద కుమారికి అధికారం ఉన్నదంట అట్లనే దేవునికి కూడా దేవుడే కదా పరమ కుమారి కదా కాబట్టి ఆయన కూడా కదా ఆయన ఎట్లనే నేను ఆయనకి అధికారం ఉన్నదంట అని దేవుడు మనకు బయలుపడుతున్నాడు కాబట్టి ఒక ముద్దలో నుంచి అంట ఆయన ఆయన ఘనహీనమైన పట ఘనహీనమైన ఆయననే చేస్తున్నాడంట కదా ఘనమైన వాటిని కూడా ఆయననే చేస్త రూపీ తయారు చేస్తున్నారని చెప్తున్నాడు కదా దేవుడు ఆ అయితే చూడండి అలాగూ దేవుడు తన ఉగ్రతను అంట చూడండి అలాగూ దేవుడు తన ఉగ్రతకు తన ఉగ్రతను అగపర్చుటకంట తన ప్రభావం చూపుటకును ఇచ్చా ఇచ్చిన వారి అంట నాశనకు సిద్ధమే ఉగ్రత పాత్ర అయిన ఉగ్రత పాత్ర అయిన ఆయన అంట బహుదీర్ఘాంత శాంతంతో అంట సహించిన ఏమి ఆయన అంట చూడండి ఉగ్రత పాత్ర అవుతున్న ఇక ఘటముల విషయంలో కూడా ఆయన దీర్ఘశాంతం వహించిన అంట ఇక్కడ ఎందుకు చెప్తున్నాడు చూడండి ఘనహీనులుగా కొందరిని దేవుడు వాడుకుంటున్నాడు కొందరిని అంట పాత్రగా ఆయన చేస్తున్నాడు కాబట్టి ఆ ఉగ్రత పాత్ర అయిన కొరకు ఘటాల విషయంలో కూడా దేవుడు అంట దీర్ఘ శాంతం వహించి చూస్తున్నాడు చూడండి మరియు మహిమ పొందుటకు ఆయన ముందుగా పెద్ద స్థిరపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల ఆయన చూడండి మహిమ పొందుట కంట మహిమ పొందుటకు ఆయన ముందుగా స్థిరపరిచిన కరుణ పాత్ర ఘటముల ఎడల అనగా యూదుల నుండి మాత్రమే కాకంట అన్యజన్ల నుండి కూడా ఆయన పిలిచిన పిలిచిన ఎడల మన తన మహిమాశ్వర్ను కనుపరచవలేనన్న చూడండి ఆయన అంట నుంచి కూడా కదా ఆయన కరుణ కరుణ ఘటములను అంటే మంచి పాత్రలనంట దేవుడు అన్య జనుల నుంచి కూడా ఏర్పరచుకుంటున్నట యూదుల నుంచి ఏర్పరచుకుంటున్నట కదా సకల జనం నుంచి అయినా ఏర్పరచుకుంటున్నాడు మంచి ఘటాలను కదా ఘన ఘనమైన వాటిని దేవుడు ఏర్పరచుకుంటున్నాడు కదా ఈ భూమి తన కార్యం కొరకి తన పని కొరకి సమస్తం అంట మనం ఒకటి మనం ఒక వాయపడ చూస్తాం మనం ఏంటంటే సమస్తం కూడా దేవునికి సేవ చేయించడట సమస్తం కూడా అంటే ఏ మనుషుడైనా కదా ఏ మనుషుడైనా దేవునికే సేవ చేస్తున్నాడట ఈ భూమి ఈ లోకంలో అది మనము మనకి ఇక్కడ మనం గ్రహిస్తున్నాం ఏంటండి కాబట్టి ఇక్కడ దేవుడు అంటు కరుణ పాత్ర ఘటములు ఎడాలంట నుండి మాత్ర మాత్రము కాకాలంట అన్యజనుల కూడా ఆయననంట కదా పిలిచినాడంటే చూడండి మన ఎడల తన మహిమేశ్వరము కనుపరచలేనని ఉన్నాయేమి ఆ ప్రకారము నా ప్రజల కాని వారికి నా ప్రజలు అని నా ప్రజలని ప్రియులు కానీ వారికి పేరు పెట్టుదును చూడండి దేవుడు కదా ఆయన అంటే ఏర్పరచుకున్న వారి కొరకు ఆయనకు అవిధేయులైనప్పుడు కూడా ఆయన ఏర్పరచుకున్నాడంట ఏమని ఆయన ప్రజలు కానప్పుడు కూడా నా ప్రజలని అని ఆయన అంటున్నాడు నా ప్రియురాళ్ళు కాని వారిని కూడా నా ప్రియులు అని ఆయన అంటున్నాడు మరియు జరిగినది ఏమనగా మీరు నా ప్రజలు కారని ఏ చోట వారితో చెప్పే చెప్పబడినో ఆ చోటనే జీవం దేవుని కుమారులని వారికి పేరు పెట్టబడును ఎవరికైతే దేవుడు నా ప్రజలు వారిని కూడా దేవుడు కరుణించి మళ్ళా కదా నా పిల్లలు అని ఆయన జీవం గల దేవుడు అనే పేరు వాళ్ళకి పెట్టబడిందని చెప్తున్నాడు అయితే చూడండి దేవుడు ఆయన అంట కదా అని అని హృషయాలు ఆయన చెబుతున్నాడు మరియు ప్రభు తన మాట సమాప్త సమాప్తి చేసి గుప్తపరిచి భూలోకమందు దానిని నెరవేర్చుడు కనుక దేవుడు అంట తన మాటనంట ముందుగానే ఆయన ఆయన ఆయన సిద్ధపరచుకున్న ఆయన మాటనంట ఆయన సమాతం చేసి గుప్త పరిచిన తర్వాత భూలోక మందు దానిని దేవుడు అంటే అన్ని ముందుగానే కదా ముందుగానే దేవుడు నిశ్చయించుకున్నాడు సమస్తమును కదా ఎవరు ఎక్కడ ఉండాలి ఎవరు ఏం చేయాలి ఎవరు ఏ పనిలో ఉండాలి సమస్తం ముందుగానే దేవుడు ఏర్పరచుకొని గుప్తపరుచుకొని తర్వాత భూమి మీద ప్రతి కార్యమును అంటే ముందుగానే అన్ని రాయబడ్డది ఆయన దగ్గర ముందుగానే ఆయన అన్ని అనే ఏంటంటే ఆయన దగ్గర నిర్ణయించబడ్డ అనమాట ఇజ్రాయల్ కుమారులు సంఖ్య ఎస్ ఇక్కడ మనము ఇరవై ఏడు వర్షంలో మనము కింద వశం చూసుకుంటే ఇస్రాయల్ కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షింపబడినని ఏషియా చెప్పు ఏషియా ఇజ్రాయెల్ గురించి బిగర్గా పలుకుచున్నాడు మరియు ఏషియా చెప్పు ఏషియా ముందు చెప్పిన ప్రకారము సైన్యములకు అధిపత్య ప్రభు మనకు సంతానము శేషింపకపోయిన ఎడన సుధోమ వలె అగుదము గోముర వలె చూడండి ఇది ఆదిలో నుంచి కూడా ఆయన శేషమును శేష్ శేషముని ఆయన అంట కదా ఆయన మిగిలించుకుంటూ వస్తున్నాడంట ఈ రోజు వరకు కూడా చూడండి అదే అంటున్నాడు దేవుడు సముద్రపు ఇసుక ఇసుక వలే ఉన్నా కానీ అందులో నుంచి దేవుడు కొంత శేషముని ఆయన కదా పెట్టుకున్నాడంట దేవుడు ఆయన కొరకు ఈ భూమి మీద ఇజ్రాయెల్ ను గురించి బిగ్గర్గా పలుకొచ్చున్నాడు మరియు ఏషియా చెప్పిన ముందు చెప్పిన ప్రకారం సైన్ములకు అదిపతి ప్రభు తనకు సంత సంతానమును శేషింపకపోయిన ఎలా అంటే అందరంట కథ నశించిపోయేవారంట కదా ఆయన ఒకవేళ ఆ యొక్క ప్రజలలోంచి కొందరిని శేషించకపోయింటే కదా అందరూ నశించిపోయేవారంట సోధుమ గోమరా వాళ్ళు నశించిపోవాలంట ఇప్పుడు కూడా కదా మరి నశించిపోయేనికేనే లోకం అంతా కదా ఆయన యొక్క అగ్నిచేత కాల్చబడ్డాకే ఏర్పరచబడ్డదు కానీ అందులో నుంచి కూడా దేవుడు తన శేషమును మిగిలించుకున్నాడంట అని మనకు ఇక్కడ బయలుపరచబడుతుంది ఆ శేషంలో కదా ఎవరే ఉన్నారో కదా మనం అందరూ వారికి వారు చూసుకోవాలన్నమాట కదా ఫిగ్గర్గా ఆయన చెప్తున్నాడంట అంటే ఇషా చెప్తున్నంటే ఎవరు చెప్తున్నట్టు ఇక్కడ కదా దేవుడే బయలుపరుస్తున్నాడు ఇజ్రాయల్ సంఖ్య అంట ఇప్పుడు కూడా ఇసుకకు ఎంతో ఇసుక వలన అంటే ఉన్నారు కదా ఇజ్రాయల్ ఇప్పుడు ఉన్నారు దేవుని ఎందరో ఉన్నారు కదా ఎంతగానో విస్తరించరు కానీ అందులో నుంచి శేషమే రక్షింపబడుతుందంట అని మనకి ఇక్కడ చూడండి ఏషియా ఇజ్రాయేల్ ను గురించి బిగ్గరగా పడుకొచ్చున్నాడు కదా మరియు ఏషియా చెప్పిన ప్రకారంగా సైన్యములు కదిపతి ప్రభు మనకు వచ్చి సంతానం శేషించిన కదా సోదమా గుమూర వలె అగుదము కానీ ఇప్పుడు కూడా దేవుడు అందరినీ కదా ఏర్పరచుకుంటున్నాడు కదా శేషించుకు ఆయన ఇంతమందిని అయితే శేషించుకున్నాడో మరి అందరినీ దేవుడు ఏర్పరచుకొని పోగు చేస్తా ఉంటాడు ఎందుకంటే భూమి అంత నాశనానికి అప్పగించబడ్డది కాబట్టి కదా ఖచ్చితంగా ఆదిలో నుంచి ఎంత ఎట్లా శేషించుకుంటూ వచ్చిండో కదా అట్లా ఆయన అట్లా చేసుకుంటూ చేసుకుంటూ అందులో నుంచి మన ప్రభు వచ్చింది మన ప్రభు ద్వారా ఎందరో కదా రక్షింపబడి రక్షింపబడి అందులో నుంచి కూడా శ్రేషం అనేది మిగులుతా ఉంటుంది అని చెప్తున్నారు దేవుడికర అయితే అయితే మనం ఏమందుము నీతిని వెంటారని అన్ని నీతిని అనగా విశ్వాసమైన నీతిని పొందిరి అయితే దేవుని వెంటాలని అన్ని కదా నీతిని పొందుకున్నారు కదా అని ఇక్కడ ఏమంట ఏమంటాం నీతిని వెంటారని అన్నజనులు నీతిని అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిది అయితే ఇస్రాయలు నీతి కార నీతి కారణమైన నియమమును వెంటాడి వెంటాడినను ఆ నియమము ఆ నియమమును అందుకోలేక వారు ఎందుకు అందుకునలేదు వారు విశ్వాసం మూలంగా కాక క్రియల మూలంగా వెంటాడి వెంటాడి అయితే చూడండి అన్ని దేవుని విశ్వసించి వాళ్ళంతా నీతి మంత్రంగా కానీ మరి ఇజ్రాయల్ ప్రజలు కదా మరి ఇస్రాయల్ ప్రజలంట వారు మాత్రము నీతిని వెంటాడలేదు కానీ నీతి వాళ్ళు యొక్క ధర్మశాస్త్ర క్రియలను వాళ్ళు వెంటాడారు కానీ దేవుని వాళ్ళు వెంటారలేదంట కాబట్టి వాళ్ళకి వాళ్ళకి వాళ్ళకి ఏం ఇంకా దొరకలేదంట ఆ నియమము అందుకోలేకపోయారంట వాళ్ళు అందుకు వారు విశ్వాస కాక క్రియల మూలమనైనా దానిని వెంటాడిందంట వాళ్ళు కానీ దేవుడు ఇక్కడ ఏమంటున్నా ఆయన అంటే విశ్వాసం ఉంచిన వారికి కదా నీతి నీతి మంతులని పేరు పెట్టిన దేవుడు పిలుస్తున్నాడు ఇదిగో నేను అడ్డురాతిని అడ్డుబడ్డని సీఎన్ లో స్థాపించున్నాను ఆయన ఎందు విశ్వాసం ఉంచి వారు సిగ్గుపరచబడరు అని చెప్తున్నాడు దేవుడు ఇక్కడ ఎవరి గురించి చెప్తున్నాడు దేవుడు కదా యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే కదా రక్షింపబడతారు ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళే నీతిమంతులుగా ఎంచబడతారు పరిశుతులుగా ఎంచబడతారు ఇక్కడ వాక్యం చెప్తుంది అయితే చూడండి అని రాయబడిన ప్రకారం వారు అడ్డురాయి తగిలి తొట్టి లేరంట అయితే చూడండి పదవచనం అన్న చూస్తే పదవ అధ్యాయంలో చూస్తాము ఆ సహోదరులారా ఇజ్రాయల్ రక్షణ పొందవాలని నా హృదయాభిలాష వారి విషయమే వారి విషయమే నేను దేవునికి చేయ కాదనై ఉన్నది వారు దేవుని అందు ఆసక్తి కలవారని వారిని వచ్చి సాక్షమిచ్చున్నాను వాళ్ళంట దేవుని అంది కలిగిన వారంట ఇజ్రాయల్ వారు అయినను వారి ఆసక్తి అంట ఎట్లున్నదంట జ్ఞానానుసారమైనది కాదు వారి ఆసక్తి ఎట్లుందంట జ్ఞానానుసారమైనది కాదు ఏలినగా వారంట దేవుని నీతి నెరగక తమ స్వనీతిని స్థాపింపబుని కొనుచు దేవుని నీతికి లోబడ లేదంట వాళ్ళు విశ్వసించు ప్రతి వారికి దేవుని నీతి కలుగుటై క్రీస్తు ధర్మశాస్త్రములకు సమాప్తి ఉన్నాడు చూడండి నీతి వలన ధర్మశాస్త్రీ ధర్మశాస్త్రం ఉన్న క్రియల ఎవరికి నీతి రాదు ఇక్కడ ఆయన విశ్వాసం ఉంచట నీతి కలుగుతుంది ఇక్కడ మనకు చెప్తుంది వాక్యము వారంట ఏం చేసిన అంట వాళ్ళు వారు మాత్రము క్రియల మూలంగా కదా వాళ్ళు ఏం చేసినట్ట వెంటాడినంట దేవుని కానీ వాళ్ళు కదా విశ్వాసంతో దేవుని నీతిని వాళ్ళు వెంటాడలేదు కానీ అన్యులు ఏం చేసినారు కదా విశ్వసించే దేవుని వాళ్ళు వెంటాడినారు అని ఇక్కడ మనకు వాక్యము బయటపడుతున్నారు దేవుడు అంటే వారు దేవుని ఎందు ఆసక్తి కలిగిన వాళ్ళే కానీ వారు దేవుని అందు వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ వాళ్ళ ఆసక్తి ఎట్టున్నది వాటిని గురించి సాక్షించు చున్నాను అయినా వారి ఆసక్తి అంట జ్ఞానానుసారమైనది కాదంట వారికి జ్ఞానము లేదు జ్ఞానానుస జ్ఞానానుసార మనది కాదంట వాళ్ళ ఆసక్తి ఇప్పుడు కూడా కదా ఇంతమంది ఎందరో భూమి మీద రక్షణ పొందుతున్నారు కానీ వారు ఏం చేస్తున్నారు వాళ్ళు ఆదరణ చేసుకొని నడిచే కూడా ఉన్నారు దేవుని బిడ్డలలో అని దేవుడు ఈరోజు బయలుపడుతున్నారు కాబట్టి ఆ వాళ్ళంత స్వనీతిని ఆదరణ చేసుకొని ఉన్నారు ఆ నాడు వాళ్ళు నడిచినట్లు ఇప్పుడు కూడా అలా నడుచుకునే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఆ దాని విషయమే దేవుడు ఏమంటుంటే వారు దాని దాని దాని నీతి నరవక తమ స్వనీతిని స్థాపించ బూనుకున్నారంట ఉండరు అయితే దేవుని నీతికి లోబడని వాళ్ళంట విశ్వసించి ప్రతి విశ్వాస విశ్వాసం ఉంచి ప్రతి వానికి నీతి కలగొట్టుతాయి క్రీస్తు సమాప్తి అన్నారంట ఎందుకు సమాప్తి అంటే వాళ్ళు ఆ క్రియలను వాళ్ళని వెంబడిస్తున్నారు కదా వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకొని వాళ్ళంట జ్ఞానం లేని వారుగా ఉన్నారంట కానీ ప్రభువును పొందుకున్న వాళ్ళు వేసప్రభు నాది జ్ఞానం కలిగి కదా దేవుని నీతిని వెంటాడి ఉన్నారు వాళ్ళు కాబట్టి వాళ్ళు రక్షింపబడి ఉన్నారు అని దేవుని వాక్యం చెప్తున్నది కాబట్టి మనం ఇప్పుడు ఇప్పుడున్న ఇజ్రాయెల్ ప్రజల్స్ కూడా కదా ఇప్పుడు కూడా కదా ఆయన ఎవరినైతే ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచి ఆయన నమ్ముకున్నారో వాళ్ళందరినీ కూడా దేవుడు ఇజ్రాయల్ అనిగా కదా దేవుని అందు విశ్వాసం ఉంచిన వాళ్ళందరూ కూడా అబ్రహాం సంతానమే కదా అయితే ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు ఇప్పుడు కూడా అట్లా ఉన్నవాళ్ళు కదా వాళ్ళ స్వనీతిని ఆధారం చేసుకునే జ్ఞానం లేకుండా నడుచుకుంటే కదా ఏమీ ప్రయోజనం లేదు కదా అని చెప్తున్నది దేవుని వాక్యం కాబట్టి మనం ఎనిమిది వచ్చినా చూసుకుందాము చూడండి ఒకసారి వాక్యము నీ వద్దకు నీ నోటను నీ హృదయంలోనూ ఉన్నది అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే అది ఏమనగా ఏసు నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల నుండి ఆయన లేపెనని నీ హృదయం అందు విశ్వసించిన నీవు రక్షింపబడదు చూడండి ఏసు ప్రభును ఒప్పుకుంటేనే కదా రక్షింపబడతారని చెప్తుంటారు ఆయన ఒప్పుకోకపోతే రక్షణ లేదు ధర్మశాస్త్రక్రియలు ఎన్ని చేసినా ఎన్ని ఆచారాలు చేసినా అలా వారి కంట రక్షణ లేదు కానీ ప్రభుని కదా ఒప్పుకుంటేనే ఆ నోటి ద్వారా హృదయం అందు ఆయనను విశ్వసించి నోటి ద్వారా ఆయన ప్రభు నామంలోనే రక్షణ కానీ మరి ఇక్కడ కూడా రక్షణ లేదు అని ఇక్కడ బయలుపరచబడుతుంది వాక్యము ఏలే అనగా నీటి కలుగున్నట్లు మనుషుడు హృదయంలో విశ్వసించు విశ్వసించును రక్షణ కలుగున్నట్లు నోటితో ఒప్పుకొను ఎవరిని ఏసు ప్రభుని ఒప్పుకోవాలి హృదయంలో ఆయనని విశ్వసించాలే నోటితో ఆయనను ఒప్పుకోవాలి ఏమనకు ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు ఎవడును సిగ్గుపడని లేఖనము చెప్పినది చూడండి ఆయన ఎందు విశ్వాసం ఉంచి వాడు కూడా ఏంటంట సిగ్గుపడంట అయితే చూడండి కాబట్టి ఆయన అంట ధర్మశాస్త్రం సమాప్తి అయి ప్రభు ఎందుకంటే ఇప్పుడు ధర్మశాస్త్ర సమాప్తి కదా క్రీస్తు నావుడు విశ్వాసం అనేది కదా ఇక్కడ ఏమైనా ఉందంటే పన్నెండు వచ్చిన క్రీసు దేశస్తు లేదంట ఒక్క యూదు అని గ్రీసు దేశస్తున్నది భేదం లేదు ఒక్క ప్రభువే అందరికీ ప్రభువే ఉండి తనకు ప్రార్థన చేయవారి అందరూ ఇలా కృప చూపుటకు ఐశ్వర్యవంతుడై ఉన్నాడు ఎందుకనగా ప్రభువు నామని బట్టి ప్రార్థన చేవాడు వాడు వాడు చూడండి అయితే ఏ ఏమి కూడా కదా కదా ఇజ్రాయల్ ప్రజలని అన్యులని ఏది భేదం లేదు అన్యుడు ఇజ్రాయల్ గా మార్చుకుంటాడు ప్రభు యూదులైనా కానీ గ్రీకు గ్రీసు దేశస్డైనా ప్రజలు ఎవరైనా ఆయన నామంలో ప్రార్థించే వారే రక్షణ పొందుదురు అని ఇక్కడ మనకి వాక్యం చెప్పబడుతుంది ఏమని ఏసు ప్రభు రక్షణ పొందిన వారికే వారే ఆయన నామంలో ప్రార్థించే రక్షణ పొందుతారు కానీ ఇంకా మంచి క్రియల వలనో కదా కొన్నిహితి వలనో మంచి వారు అనటం వలన ఎవరు రక్షణ పొందలేరు కేవలం ఆయన నామంలో రక్షణ పొందగలం అని ఈ వాక్యం చెప్తుంది వారంట విశ్వసింపని వారికి ఎట్లు ప్రార్థన చేయదురు వినని ఎట్లు విశ్వసించుతురు ప్రకటించి వారు లేకు లేకుండా వారు ఎట్లు విందురు ప్రకటించి వారు పంప వాటిని ఎలా ఎట్లు ప్రకటించరు హిందు విషయమై ఉత్తమమైన వాటిని కూర్చిన సువ ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించి పాదములు ఎంతో సుందరమైన వంట చూడండి ఎట్లయితే వారు విశ్వసించాలంటే కదా చూడండి భూమి ప్రజలు దేవుని విశ్వసించాలంటే మరి రక్షణ పొంది విశ్వాసం కలిగిన ఉన్నవారు ప్రకటిస్తే కానీ ఎవరికి తెలియదని ఇక్కడ మనకు తెలుస్తుంది వారంట విశ్వసించ విశ్వసించ విశ్వసించడానికి విశ్వసించిన దాన్ని వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారు అని ఉంది అయితే వినని వారు ఎట్లా విశ్వసిస్తాడు చెప్పండి అని ఇక్కడ చెప్తున్నాడు దేవుడు అయితే ప్రకటించి వాడు లేకపోతే వాళ్ళు ఎట్లా వింటారు ప్రకటించి వారిని పంపకపోతే వారు ఎట్లా ప్రకటించగలుగుతారు అంటే అవకాశం ఉన్న వాళ్ళు ప్రకటించే అవకాశం ఉన్న వాళ్ళు గురించి ప్రకటించాలి అప్పుడు దేవుడి గురించి తెలియవని వాళ్ళు వింటారు వింటే వాళ్ళకు విశ్వాసం వస్తుంది విశ్వాసం వస్తే వాళ్ళు ప్రార్థన చేస్తారు అని ఇక్కడ వాక్యం మనకు తెలుస్తుంది విశ్వసించ వాళ్ళు విశ్వసించాలంటే కదా అంటే ఇక్కడ మనకు ఏమి స్పష్టంగా తెలియబడుతుందంటే రక్షణ అంట చాలా అందరు అన్యులు రక్షణ పొందాలని దేవుడు ఎంతో ఎదురు చూస్తున్నాడు అనమాట కాబట్టి సువార్తనంట కదా ప్రకటించడానికి అవకాశం ఉన్న వాళ్ళందరూ సువార్త ప్రకటించాలని దేవుని వాక్యం మనకి ఇక్కడ బయలుపరుస్తుంది చూడండి కదా విశ్వసించే విశ్వసించకపోతే వాళ్ళు ఎట్లా ప్రార్థన చేస్తారని అన్నది కదా ఒకవేళ వాళ్ళు విన వినకపోతే ఎట్లు విశ్వసిస్తారు కదా చెప్పే వాళ్ళు ఉంటేనే వాళ్ళు వింటారు కదా వింటే విశ్వాసం వస్తేనే వాళ్ళు ప్రార్థిస్తారు వారు రక్షింపబడతారు ప్రకటించి వాళ్ళు పంపబడకపోతే వారు ఎట్లా కదా పెళ్ళే వారికి అవకాశం ఉంటే పెళ్లి ప్రకటించాలి దేవుని నామాన్ని కదా అయితే అందుని దేవుని సువార్త ప్రకటించే పాదములు అంటే ఎంతో సుందరములే ఉన్నాయంట కదా ఉత్తమమైన వాటిని ఉత్తమమైన వాటిని కూర్చిన సువార్త ప్రకటించే వారి పాదములు ఎంతో సుందరమై ఉన్నాయి అని దేవుని వాక్యం చెప్తుంది అంటే చూడండి ఎంత వాళ్ళు ధన్యులు కదా ఉత్తమమైన వాటి అంటే దేవుని నామాన్ని ప్రకటించేవారు కదా ఆయన సువార్తను ప్రకటించేవారు వాళ్ళంట వాళ్ళు ఎంత సుందరమైన ఉన్నట్టదములు ఆ యొక్క సాక్ష్యం కూడా రావాలంటే ఎంతో ధన్యత రావాలి ఎవరికైనా కదా అయితే అని అని వ్రాయబడి అంటే దేవుడే వ్రాయిస్తున్నాడు కదా పశుధాత్ముడు చూడండి అయితే ఆయనను అందరు సువార్తకు లోబడలేదు ప్రభుగా మేము తెలియజేసిన సమాచారము అని యషా చెప్పుచున్నారు కదా కాగా వినుట వలన విశ్వాసం కలుగును వినుట క్రీస్తుని కూర్చిన మాట వలన కలుగును అయినను మేము చెప్పిన మేము చెప్పిన వారు విన్నలేదా వారును వారు విన్నారు కదా వారు వారు వారి వారి స్వరము భూలోకం వారి మాటలు భూదిగాంతం వరకు మరియు నేను చెప్పినది ఏమనగా ఇజ్రాయల్ ప్రజలు తెలియకుండా చూడండి దేవుని సువార్థాలు కదా ఆది నుంచి కదా మరి ప్రకటించబడినప్పుడు కదా ఆ వాళ్ళు వినలేదా ఇజ్రాయెల్ ప్రజలు వాళ్ళు విన్నవారే కదా వాళ్ళకు తెలుసు కదా దేవుని సువార్థ అని ఇక్కడ మనం చెప్తున్నాడు దేవుడు అయినను కదా భూలోకం అంతటికి కదా ఆయన వారి వారి మాటలు అంట భూమి దేవుని యొక్క మాటలు ఆయన వాక్యము బయలు మరి మరియు నేను చెప్పినది ఏమనగా ఇజ్రాయిల్ నాకు తెలియకుండా పూ దిగాంతం వరకు సర్వ సృష్టి దేవుని స్వార్థ ప్రకటించబడుతుంటే వాళ్ళు వినకుండా ఉన్నారా వాళ్ళు వింటున్నారనే కదా వాళ్ళు వినేనా కానీ అయితే ఇక్కడ మనం వాక్యం ఇక్కడ చూస్తుంటే వాళ్ళు విన్నారు కానీ జనము కానీ వారి మీకు రోషము పుట్టించదు పుట్టించదును అని అవివేకమైన జనముల మీకు ఆగ్రహము కలగజేతును అని మోస అని మొదట మోస చెప్పుచున్నాడు మరియు తెగించి నన్ను వెతకని వారికి నేను దొరికి తిని నన్ను విచారింపని వారికి ప్రత్యక్షమై తిని అని చెప్పుచున్నాడు అయితే చూడండి దేవుడు ఎవరిని వెతికిండు కదా ఎవరి కొరకు కదా ఆయన నన్ను వెతకని వారికి నేను దొరికితి నన్ను గురించి విచారించిన వారికి నేను ప్రత్యక్షం అయితేని ఎవరు వెతకలేదు దేవుని కదా అయితే భూమి దతకలేదు వారికి ఆయన ప్రత్యక్షమైందంట ఆయన గురించి విచారించిన వారికి ఆయన ప్రత్యక్షమైందంట ఆయన వెతకని వారికైనా దొరికినంట అంటే కదా ఆయన అట్లా వెతికింది కాబట్టి రక్షణ మన కూడా వచ్చింది ఆయన విచారించిన మనకొరు కాబట్టి ఆయన మనకు ప్రత్యక్షమైంది మనందరికీ కూడా అని చెప్తున్నాడు వాక్యం అని చెప్పుచున్నాడు ఇజ్రాయల్ విషయం అయితే ఏమంటున్నాడు దేవుడు అవిధేయులే ఎదురాడు ప్రజలకు నేను దినమంతా ఉన్న చేతులు చార్చి అని వారి విషయం అంటున్నాడు వారు అవిధేయులే ఉన్నారంట దేవునికి వారికి దేవుడు దినమంతా వారికి చేతులు చార్చినారంట అని అట్లా అనుకుంటే కదా మరి రక్షణ పొందిన అన్యులు రక్షణ పొందిన వారి గురించి దేవుడు వారిని దేవుడు వారి వారి గురించి దేవుడు వారికి చేతులు చాపట్లేదా దేవుడు ఇప్పుడు కూడా రక్షిస్త రక్షణ పొంది దేవుడు దేవుని నమ్ముకున్నామని రక్షణ పొంది ఇప్పుడు కూడా దేవుని ఉన్నామని చెప్పి అవిధే వారు లేదా ఇప్పుడు కూడా ఉన్నారు అవిధే వారు కదా దేవుని నామంలో ఉంటే ఆ దేవునికి అవిదే అవిధేయత ఉన్న వారు కూడా వారి పట్ల కూడా దేవుడు ఎంతో కదా మరి వారి కొరకు ఎదురు చూస్తా ఉంటాడు ఆయనకు విధేయ కావాలని చెప్పి చూడండి ఇక్కడ ఆయన అంటే బజలకి తెలుసు అంట దేవుని కానీ ఇక్కడ ఏమనుందంటే అలాగైనా ఇలా నేను అలాగైనా ఇలా నేను అడుగున్నది ఏమన్నాగా దేవుడు తన ప్రజలను విసర్జించాను నా అట్లా అన అట్లా అన నేను కూడా ఇజ్రా ఇజ్రాయిలను అయితే అబ్రాహం సంతాన మంది బెన్యాముని గోతములకు గోత్రం వాడును అయితే ఇక్కడ మనం కింద ఒక చూసుకుందాం ప్రభు ఆ నీ ప్రవక్తలను చంపిడి నీ బలిపీపీఠములను పడగొట్టి నేను ఒక్కడనే మిగిలి ఉన్నాను నా ప్రాణము తీయజీ ఇచ్చున్నారు ఆయన ఇజ్రాయల్లో విరోధముగా దేవిని ఎదుట అతడు వాదించుచున్నాడు అయితే దైవక్తి అతనితో ఏమని చెప్పుచున్నది బయలులకు మోకాలు ఉన్న బయలునకు మోకాలునని ఏడు మంది పురుషులను నేను శ్రేషముగా ఉంచుకొని ఉన్నాను అలాగుననే ఇప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పున శ్రేషము మిగిలి ఉన్నది అది కృపచేతనైన ఎడల ఇకను అది కృప చేతన అయిన ఇకను క్రియల మూలమైనది కాదు అని ఎడల కృప ఇక్కడ కృప కాకపోవు అలాగైనా ఈ అలాగైనా ఏ మగును ఇజ్రాయలు ఇజ్రాయలు వెతుకు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదా ఏర్పాటు ఉన్నది వారికి అది దొరికేను తక్కిన వారు కఠిన చిత్తూరు ఇందు విషయమై నేటి వరకు వారికి నిద్రమత్తు మనస్సును చూడలేని కనులను వినలేని చెలనిచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది చూడండి అయితే ఇజ్రాయేల్ విషయంలో దేవుడు ఇక్కడ కదా ఇక్కడ ఎవరు ప్రభువ అని ఎలీషా కదా నాడు ప్రార్థించిన ప్రభువ వారు నీ ప్రవక్తలను చంపిని నీ బలిపీపీఠములను పడగొట్టిని నేను ఒక్కడే మీకు మరి నీ కొరకు నేను మిగిలి ఉన్నానంటే అప్పుడు ప్రభు అక్కడ మాట్లాడుతున్నానంటే బయలుకు మోకాలు కాని మంది పురుషులను నేను శేషముగా నేను ఉన్నాను అని చెప్తున్నా అంటే ఇప్పుడు కూడా కదా ఇజ్రాయల్ నుంచి మిగిలించుకున్నాడు కదా భూమి మీద ఆయన ప్రతి వారి నుంచి శేషాన్ని అని మనకు బయలుపడుస్తున్నారు దేవుడు ఏంటంటే వాళ్ళు వారికి దేవుడి వాక్యం మనకంటే వాళ్ళకే మంచి తెలుసు ఎందుకంటే వాళ్ళు ధర్మశాస్త్రం విన్న వాళ్ళు కదా ప్రవక్తలు అందరూ చదివిన వాళ్ళు వాళ్ళు ఇంకా ఆ యొక్క ఆచారంలో క్రియలు చేసుకుంటే వాళ్ళు ఉన్నారు కదా ఒకటి ప్రభునందంటే వాళ్ళు విశ్వాసం ఉంచలేదు కానీ మిగతా ధర్మశాస్త్రం అంతా వాళ్ళు వాళ్ళే దాని ప్రకారం నడుస్తుంటారు కానీ అయినా కానీ దేవుడు ఏమంటున్నట్టంట ఇక్కడ కదా అందులో నుంచి కూడా ఆయన కొందరిని అందులో శేషాన్ని పెట్టుకున్నాడు దేవుడు అయితే ఇక్కడ మనం ఏం చూస్తున్నాం అంటే అట్లనే ఏర్పాటు పొందిన వారికి అది దొరికానంట ఏంటి అది ఆయన ఎవరైతే ఏర్పా ఏర్పరుచుకున్నారో కదా ఏర్పాటు ఎవరైతే పొందినారో కదా వారికి మాత్రం ఆ యొక్క అది దొరికాను అంటే దేవుని రక్షణ దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో కదా వాళ్ళందరూ ఉన్నారనమాట ఏర్పరిచిన పడ్డ వాళ్ళు శేషించిన వారు అది వారి వారిక దేవుడే వాళ్ళ హృదయాలనంట కఠిన పరిచయం అని చెప్తున్నాడు ఇక్కడ వారంట కఠిన చిత్ర ఇందు విషయమే అంట నేటి వరకు దేవుడు వారి కంటే నిద్రమత్వం గల మనస్సును వాళ్ళకి ఇచ్చిందంట దేవుడు వారు ఇంకా వాళ్ళు దేవుని అనేక కదా చూడండి ఇక్కడ మనం ముందు వాక్యం చూస్తే అన్య ప్రవేశం అంత సంపూర్తి అగవారికి వాళ్ళు అట్లానే ఉంటారని ఒక వాక్యం చెప్తుంది వారంట భోజనం వారి ఉరిగాను బోను గాను ఆటంకం వారికి వారికి ఉన్నదంట క్రియలకు ప్రతి వారి క్రియల ప్రతిఫలంగా ఉన్నదంట ఒక కాగా వారంట చూచు చూచున్నట్లును వారి కనులకు చీకటి కమ్మును కానీ వీపును వారి వీపులంటా ఎల్లప్పుడూ వంగిపోనట్లుగా చేయము అని దావిరు చెప్తున్నాడంట ఎందుకంటే వీళ్ళంట వీళ్ళ వీళ్ళకి నిద్ర మతం గల మనస్సు దేవుడే వాళ్ళకి ఇచ్చినాడంట వాళ్ళు ఏం చేస్తున్నారంటే కదా ప్రభువుని విశ్వసించలేరు కాబట్టి వాళ్ళ హృదయం కఠినమైపోయి వాళ్ళు నిద్ర మత ఆత్మ మనస్సు వాళ్ళకి ఇచ్చినడంట దేవుడు ఎందుకంటే అక్కడ మనం చూస్తే దేవుడు అంట కదా ఆయనను వెతకని వారికైనా దొరికిందంట కదా ఆయనను ఆయనకి ఆయన గురించి విచారించిన వారికైనా ప్రత్యక్షమైన అంట ఎందుకు ఆయనకి అన్ మీద కూడా ఆయన ఆయనకి ఎంతో ప్రేమ ఉంది వాళ్ళందరినీ కూడా ఆయన రక్షించాలనే ఒక ఆశతో దేవుడు కదా ఆ దేవుడు సృష్టికి ముందే కదా వారి గురించి కూడా దేవుడు కదా ముందుగానే నియమించి పెట్టిన వారిని కాబట్టి వీరే కంట వీళ్ళ మనసు అంట కదా కఠినం అయిపోయిందంట వీళ్ళ మనసు చూడండి అయితే చూడండి ఆ కాబట్టి ఎవడు ఎవడు ఎవడును నేను అడుగు నేను అడుగునది వాడు పడిపోయినట్లు తొట్టి అట్లా అనరాదు వారికి రోషం పుట్టించటకే వారి చుట్టుపాటి వలన అన్ని రక్షణ కలిగేను కదా ఇజ్ యొక్క వలనంట కదా అన్నిలకు రక్షణ వారు కాబట్టి వారంట తొట్టుపాటు లోకమున్న కంట ఐశ్వరం అంట ఐశ్వరమును వారి క్షీణదశ అంట అన్యజనులకు ఐశ్వర్యమును అయిన విధల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్మగును అయితే అన్యజనులకు మీ అన్యజనులకు మీతో నేను మాట్లాడుతున్నాను అంటాడు నేను అన్యజనులకు అపోసనే ఉన్నాను కనుక ఏ విధము చేత రక్త సముద్రలకు రోషం పుట్టించి వారిలో కొందరు నేను రక్షింపవాలని నా పరిచయంను వెనపరుచున్నాను అయితే చూడండి ఇక్కడ మనం చూస్తే అన్ని జన్ రక్షణ కలగాలని కొంత మట్టి కంట దేవుడు వాళ్ళకి ఏం చేసినట్ట వాళ్ళ హృదయాన్ని కఠినపరిచి వారి కంట వారికి రోషం పుట్టేటట్లంట దేవుడు చేస్తున్నాడని చెప్తున్నాడు ఇక్కడ కానీ వాళ్ళని దేవుడు వదులుకోడు కదా వాళ్ళని వదులుకోనప్పుడు కదా మనల్ని కూడా వదులుకోడు దేవుడు చెప్తున్నాడు దేవుడు అందులోని కూడా వదులు ఆయన అనిక అందరూ కావాలి అయితే ఇక్కడ చెప్తున్నాడు ఏంటంటే దేవుడు మనం పదిహేను వచ్చిన చూసుకున్నాం వారిని విసర్జించ విసర్జించట లోకము దేవునితో సమాధానం పరుచుటైన కదా వారిని చేర్చుకున్నట్ట ఏ మగును మృతులు సజీవులు అయినట్లు అగుదును అగును కదా అని చెప్తున్నాడు దేవుడు వారిని విసర్జించితేనే లోకమునకు దేవునితో సమాధాన పరుచుట కదా లోకానికి రక్షణ వచ్చింది అన్యులందరూ రక్షించబడ్డారంటే వారి వారిని చేర్చుకుంటా ఏ ఇంకా వారిని చేర్చుకుంటున్న మృతులు సజీవులు కదా అని అంటున్నాడు దేవుడు అగును కదా అయితే ముద్దల మొదటి పిడికడు పరిశుద్ధమైనదైతే ముద్దంతే పరిశుద్ధమే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలను పరిశుద్ధమే అయితే కొమ్మలను కొన్ని విసిరి వేచి వేయబడిన అడవి ఒలివ కొమ్మ వై నీవు వాటి మధ్యను అంటుకట్టబడి ఒలివ చెట్టు సారవంతమైన వేరులో వాటితో కలిసి పాలు పొందినడల్లా ఆ కొమ్మల నీవు అతిశయింపకుము నీవు అతిశయించివా వేరు నిన్ను భరించినది కానీ నీవు వేరును భరించట లేదు అందుకు నేను ఆ అంటు కట్టబడిన నిమిత్తము కొమ్మలు విరిచివేయబడినవని నీవు చెప్పుదువు మంచిది వారు అది మంచిది అవి అవిశ్వాసం బట్టి విరిచిపేయబడినవి నీవైతే విశ్వాసం బట్టి నిలిచి ఉన్నావు గర్వింపక భయపడము దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టను కల నిన్నుని కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యము నీవు అనుగ్రహ ప్రాప్తులపై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహము చూడము అట్లు అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడుతూ వారు తమ అవిశ్వాసములో నిలుపడ వారు వారు వారి అవిశ్వాసమును నిలవకపోయిన ఎడలా ఆ అంటు దేవుడు వారిని మరల అంటు కట్టుట శక్తిగలవాడు ఎట్లా అనగా నీవు స్వాభావికమైన అడవి వలివ చెట్టువైనా ఆ అడవి వలివ చెట్టు నుండి కోయబడిన స్వభావ విరుద్ధంగా మంచి ఒలివ చెట్టును అంటుకట్టబడిన ఇలా కొమ్మలకు వారు మరి నిక్షేమముగా తమ సొంత బలివ చెట్టున అంటుకట్టబడరా అని దేవుడు చెప్తున్నాడు ఇక్కడ సహోదరుల దృష్టికి మీద బుద్ధిమంతులని అనుకోనవద్దు దేవుడు మనము కదా దీన్ని బట్టి అతి అతిశయిస్తున్నాం కదా వాళ్ళు తొట్టి లేరు అని చెప్పి వాళ్ళు దేవుని అంత విశ్వాసం ఉంచలేదని కదా గర్విస్తున్నారా అతిశయిస్తున్నారా అని అంటుండదు అని దేవుడు మనకు బయలుపడుస్తున్నాము కానీ వాళ్ళు కూడా అని కదా అన్యజన ప్రవేశం అంతా పరిపూర్ణంగా దేవునికి వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కదా వాళ్ళని కూడా దేవుడు రక్షించు రక్షించుటకంట శక్తిమంతుడు అంట వాళ్ళు కూడా కదా తర్వాత వాళ్ళు కూడా అందరూ కూడా రక్షిపోపబడతారని చెప్తున్నారు దేవుని వాక్యము అయితే మనమంట దేన్ని బట్టి అతిశయించద్దు అని చెప్తున్నారు దేవుడు ఇక్కడ వాళ్ళంట కదా మనం అడవి అడవ ఒలి చెట్టులంట గర్వించటానికి వీలేదు కదా స్వభావం స్వభావ విరుద్ధమైన వచ్చి దేవుని అంత మంచిగా ఒలివ చెట్టు అంత మంచిగా ఎదిగినప్పుడు మరి తన సొంత ఒలివ చెట్ల చెట్టు అయిన యొక్క విడిచిపడ్డాక కొమ్మలు అంటుకట్టబడవా అంటున్నారు దేవుడు చెప్తున్నాడు తన సొంత ఒలి చెట్టు కట్టబడదా అంటే చూడండి కదా అందుకే కదా మనము మరి ఆయన ఎవరి మీద వారిని కరుణిస్తాడు ఎవరి కృప చెప్తాడు అని కృప చూపుతాడు కొందని గణనీయులుగా కొందని ఘనంగా కాబట్టి దేనిని బట్టి ఆదర్శించడానికి వీలేదు ఎవరిని బట్టి కూడా మరి ఆదర్శించడానికి వీలేదు గర్వించడానికి వీలేదు దేవుడు కదా కదా బుద్ధిమంతులమని కానీ జ్ఞానులమని కానీ ఏ విధమైనా కూడా గర్వించదగినది కాదు అని దేవుని వాక్యం మనకి కదా బయలుపరుస్తున్నది ఒకవేళ వారిని కఠిన పరచకపోతే కదా మరి అనిలగి ఈ రక్షణ రావాలంటే వాళ్ళు కఠిన పరచబడాలని దేవుని వాక్యం మనకు ఇక్కడ చెప్తున్నది అయితే చూడండి ఇంకో వాక్యం సహోదరులారా మీ దృష్టికి మీరే బుద్ధిమంతమని అనుకునేటట్లు ఈ మర్మం మీకు తెలియ తెలియజేకూరుచున్నాను అదేమనగా అన్ని జన్ల ప్రవేశం సంపూర్ణ మగు కఠిన మనస్సు కొంత మట్టుకు వారు ప్రవేశించినప్పుడు కదా చూడండి అంత మట్టి కంట వాళ్ళకంట కఠినము దేవుడు కఠిన పరిచినట్ట మనసునైతే విమోచకుడు శివనుల వచ్చి యాగబుల నుండి భక్తీనతను తొలగించను నేను వారి నేను వారి పాపలను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్టు ఇజ్రాయల్ జన్ అందరూ అని దేవుని వాక్యం బయలుపరుస్తుంది కాబట్టి చూడండి దేవుడు కదా మనని కదా అన్నిలైన వారిని ఎంతో ప్రేమిస్తున్నాడు కదా ఎంత ప్రేమించి వాళ్ళకి రక్షణ ఇచ్చిడు ఇచ్చిన రక్షణను బట్టి కదా మరి దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకోవాలని చెప్తున్నాడు దేవుడు కదా ఇది రక్షణ చాలా అంటే అమూల్యమైనది మనకు దేవుడు ఇచ్చిన రక్షణ అది ఒకప్పుడు స్లాడ్స్కే ఉండే అది కానీ వాళ్ళు వాళ్ళు తుట్టుబాటు పడిన పడినందుకు ఆయన ఆయన కోపం పుట్టించరు కొందరు ఆయనకు కోపం పుట్టించరు కొందరు ఆయనకు అభిదేవులు అయినది కాబట్టి వారి వారి వారి విషయంలో కదా దేవుడు కొంచెము ఏం చేసిండు కదా తన హృదయాన్ని కఠినం చేసుకుని వారిని కఠినపరిచిన వారి విషయంలో కానీ దేవుడు వారిని వదిలాడు మనని కూడా వదలడు కదా వారిని ఎంత ప్రేమిస్తున్నా మనను కూడా తన కదా ఈ యొక్క స్వభావం అడవియోలియో కూడా దేవుడు కదా అంతగా ప్రేమిస్తున్నారని దేవుని వాక్యం చెప్తుంది కదా ఆయన అందుకే అంటున్నాడు కదా ఆయన యొక్క పని జరగాలంటే కొందరిని కఠినలుగా మార్చాడు కొందరిని కదా మరి మంచి వారుగా మార్చడు కొందరు హృదయానికి కదా ఆయన ఏం చేస్తారంటే దీనత్వంగా మారుస్తారంటే ఆయన పనిలో వాడబడాలంటే అట్లా ఉండాలందరినీ దేవుడు అట్లా వాడుకుంటున్నారు కాబట్టి సమస్తం ఆయనకి సేవ చేస్తుందని మనం కూడా కదా జాగ్రత్తగా ఉండాలి కదా అది అతి అతిశపడకుండా ఇక్కడ మనం ఇరవై రోజుల్లో చూసుకున్నాం వారంట మిమ్మల్ని బట్టి అంట శత్రుడు ఏర్పాటు విషయం పితృని బట్టి ప్రియులే ఉన్నారంట వాళ్ళు ఏదైనాగా దేవుడు తన కృపవరమును విషయంలోనను విషయంలో పిలుపు విషయంలోనంట పశ్చాత్తాపడు మీరు గత కాలంలో దేవునికి అభిదేవులే ఉండి ఇప్పుడు వారి అవిదేతను బట్టి కరుణింపబడితే అటువల్లనే మీ ఎడల చూపబోయిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణి కరుణను ఇప్పుడు కరుణ పొంది కరుణ పొంది నిమిత్తము ఇప్పుడు వారు అవిదేవులే ఉన్నారు అందరి ఎడల కరుణ చూపవలేనని దేవుడు అందరినీ అవిదేయుత స్థితిలో మూసివేసి బంధించి అందరి ఎడల కరుణ చూపాలని దేవుడు అందరి అందరి అందరి విషయంలో దేవుడు కదా అవిధేయత స్థితిలో కొందరు ఏం చేసిన అంట మూసి బంధించిన అంట దేవుడు చూడండి ఆయనకి అందరి మీద కరుణ ఉన్నదని చెప్తున్నాడు దేవుడు కాబట్టి అందరి కరుణ చూపవాలే ననియ దేవుడు అంట అందరి అంట స్థితిలో పెట్టిందంట చూడండి ఇక్కడ ఆహా ముప్పై ఆహా దేవుని బుద్ధి జ్ఞానములు వాహుబలి ఎంత గంభీరము ఆయన తీరుపుడు శోధింప ఎంతో సౌఖ్యములు ఆయన మార్గములు అగమ్యములు ప్రభువు మనసు ఎరిగి ఎరిగిన వాడెవడు ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవరు ముందుగా ఆయనకి ఇచ్చి ఇచ్చి ప్రతిఫలం పొందవాడు పొందగలవాడు ఎవడు ఆయన మూలంగా ఆయన ద్వారను ఆయన నిమిత్తమును సమస్తము కలిగి ఉన్నవి యుగా యుగములకు దేనికి మహిమ కదంక ఇక్కడ ఏం చేస్తారు సమస్తము కదా ఆయన మూలంగా ఆయన ద్వారా కలిగినవి కాబట్టి ఆయన ఇష్టానుసారంగా అందరినీ వాడుకుంటాడు కాబట్టి హిమంటుడు అంట దేవుడు ఆయనకి ఆయన అంట ఇచ్చి ప్రతిఫలం కోర ఎవరు కోరుకుంటారంట ఆయనకి ఇచ్చే ప్రతిఫలం పొందగలవాడు ఎవడు అంట అంత ఆయనది కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు ఏమి ఇవ్వగలుగుతాడు మనుషుడు ఆయనకి ఏమి ఇవ్వలేడు మనుషుడు ఆయన కేవలం ఆయన ఆయన ఆయనకి ప్రాణం ఆత్మనే ఇవ్వగలుగుతాడు కదా ఈ శరమే ఆయనకి సజీవం యాగం ఇవ్వగలుగుతా కానీ ఇంకేం ఇవ్వలేడు దేవునికి ఈ లోకంలో మనుషుడు వాక్యం దేవుడు బయలుపేసి అడిగిందంటే కదా మరి నేనే సమస్తం ఇచ్చిన కదా నాకేమిస్తారు మీరు అన్నట్టు ఇక్కడ దేవుని వాక్యం మనకు చెప్తుంది కదా ఆయనకి ఇచ్చి ఆయనకి ఇచ్చి అంటే ప్రతిఫలంగా పొందగల వాడు ఎవరు కదా అయితే మనం అన్ని చూస్తే వాళ్ళు కొన్ని ఇచ్చేసి అవన్నీ అడుగుతారు వాళ్ళు నేను ఇది నాకు ఇది ఇది ఇట్లా ఇస్తాను నాకు ఏమి ఇస్తాను నాకు ఇది అడుగుతారు కానీ మన దేవుడు ఏమంటున్నాంటే ఇక్కడ కదా ఆయనకి ఇచ్చి ప్రతిఫలంగా పొంద ఎవరు పొందుకుంటారు ఆయననే ఇవ్వాలి కదా అందరికీ కాబట్టి ఆయనకి ఏమి ఇవ్వగలుగుతారు మనుషుడు ఏమి ఇవ్వగలుగుతారు చెప్పు ఇక్కడ చూసాం చూడు పన్నెండో వచ్చు పన్నెండో అధ్యాయం మనం చూసుకుంటే రోమా పన్నెండులో కాబట్టి సహోదరులారా పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకును దేవుడు వాసనమును బట్టి మిమ్మును బతిమాలను చున్నాను ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది మీ లోక మర్యాదల చూపును అనుసరించాక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన సంపూర్ణమై ఉన్న దేవుని చిత్త మీద పరీక్షించి మీ మనసు మారి నూతనగట వలన పొందుడి చూడండి ఏమిస్తాం దేవునికి చెప్పండి అయితే ఇక్కడ దేవుడు అంటున్నాం కదా పరిశుద్ధంగానంటే దేవునికి మనం మనము అర్పించుకోవాలి పరిశుద్ధంగా మన దేవునికి మనం అంటే అనుకూలమైన సజీవ యాగంగా మన శరీరంలోనంటే ఆయనకి అర్పించుకోవాలి ఏదో మనం అన్ని ఇస్తా ఉంటాం దేవునికి అనుకూలని దర్శన భాగాలని అవ్యాన్ని ఇవన్నీ ఇస్తాం కానీ దేవుడు నీవే కావాలంటున్నాడు కదా నిన్నే నిన్నే ఆయన నీ శరీరమే నువ్వు దేవుడు అంటే అర్పించడం అంటే కదా ఆయన సేవలో కదా మనం ఏమైపోవాలి కదా ఆయన సేవలో కరిగిపోవాలి అట్లా ఉండాలన్నమాట అదే దేవుడు ఓరుకుంటున్నాడు ఇక్కడ కాబట్టి పరిశుద్ధంలో దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మనం అంట ఆయనకు మనం సమర్పించుకోవాలంట దేవుని వాసనను బట్టి మన బతిమాలు కొంచెం నాన్ను అంటున్నాడు భక్తుడు పరిశుద్ధమైన భక్తుడు ఇట్టి సేవనే యుక్తమైనదంట ఈ లోకంలో లోక మర్యాదను ఏ విషయంలో ఈ లోక మర్యాదను అనుసరింపద్దంట ఈ విషయంలో కూడా లోక మర్యాదనంట అనుసరింపక ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించాలంట ఉత్తమమైనది అనుకూలమైనది సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లంట మనం మనము మీ మనసులో మారి నూతనం అవ్వటం వలన రూపాంతరం పొందుడి అలా ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని తెలుసుకుని నడుచుకోవటమో అప్పుడు మనమంట మన మనసు అంట నూతన పరిచిన కులాది మనమంట రూపాంతరం పొందాలి రూపాంతరం పొందడం అంటే ప్రతిరోజు మనలో ఆయనకి ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసేసి ఆయనకి ఇష్టానుసారమైన తీసుకొని ఆయన చిత్తం మీద జరిగి చిత్తం జరిగించటంలో రూపాంతరము మనము నూతన పరచబడి రూపాంతరం పొందాలి చూడండి మనము రూపాంతరం పొందడం అంటే కదా మన ప్రభు ఒకసారి కొండ మీదకి వెళ్ళి కదా రూపాంతరం కొండ మీదకి వెళ్ళి ఆయన రూపాంతరం పొందినప్పుడు అక్కడ ఏం జరిగింది మోష ఏలియాలు వచ్చి ఆయనతో అంటే మోషే ఏలియాలు ఎవరు వాళ్ళ భూమి మీద కాదు కదా వాళ్ళు వెళ్ళిపోయిన వాళ్ళు కదా కానీ అక్కడ దేవుడు రూపాంతరం పొందినప్పుడు వాళ్ళతో మాట్లాడం అయితే ఇప్పుడు కూడా ఎవరైనా రూపాంతరం పొందుతాయి కదా ఆ మేఘం వల్లే మనం ఆవరించిన సాక్షి సమూహం అంతా మన చుట్టే ఉంటుంది దేవుని యొక్క యొక్క పరిశుద్ధుల ఆత్మలన్నీ మన చుట్టూ ఉంటాయి అనమాట వాళ్ళు వాళ్ళని చూడాలంటే రూపాంతరం పొందాల్సిందే వాళ్ళు ఇట్టే కనపడరు వాళ్ళతో సంభాషణ చేయాలన్నా వాళ్ళతో తిరగాలన్నా మనం అంతా కూడా రూపాంతరం పొందాల్సిందే మన రూపాంతరం పొందాలంటే మనం మనం మనసేం కావాలి ప్రతిరోజు నూతన పరచబడాలి ప్రతిరోజు నూతన పరచబడాలంటే ఆయన చిత్త మీద గ్రహించాలి ఆయన చిత్త మీద గ్రహిస్తేనే అప్పుడు ఆయన పని ఏంటో ఆయన పిలుపు ఏంటో మనము జరిగించగలుగుతాం కదా అదే దేవుడు మనకి అక్కడ బయలుపరుస్తుంది కదా ప్రతిరోజు అంటే మనం నూతన పరచబడాలి దేవుడిలో దీని వాక్యం ద్వారానే నూతన పరచబడతాం మనం అట్లా మనం నూతన పరచబడినప్పుడు కదా ఆయనలో ఉన్న యొక్క స్వభావం అంతా మనలోకి రావాలి కదా ఆయన స్వభావం అంత మనలోకి వచ్చినప్పుడు కదా రూపాంతరం పొందుతారు మనుషులు కదా అయితే ప్రభు ఎట్లయితే కొండ మీద ఎక్కి రూపాంతరం పొందా అయితే ఆ రూపాంతరం పొంద పొందగలుగుతారు అందుకే ఆ దేవుడు రూపాంతరం పొందండి అంటున్నాడు ఎవరైతే రూపాంతరం పొందుతారు వాళ్ళు దేవుని చూడగలరు కదా ఆ పాత భక్తులతో అందరితో మాట్లాడగలరు వాళ్ళతో తిరగగలరు ఎందుకంటే చూడండి మోర్షయ్య కూడా కదా ఇక సీ అని ఎక్కినప్పుడు ఆయన నలభై రోజులు అక్కడ ఉన్నప్పుడు ఆయన ముఖము రూపము అనేది కూడా అప్పుడు మారింది ఆయన ముఖం అంటే మెరిసిందంట అనే అక్కడ ఆయన ఎక్కినప్పుడు ఆ కొండ పర్వతం మీదకి ఎక్కినప్పుడు ఆయన దేవుని ఆయన యొక్క చూసింది ఆయన దేవుని వాక్యం ఆయన స్వరం విన్నాడు ఆయన అగ్నిచేత ఆయన అక్కడ ఉన్నప్పుడు ఆయన అగ్నిలో నుంచి ఆయన అగ్ని ఆయన కడబడినప్పుడు అందులో దేవుడు మాట్లాడిన మాటలు విన్నాడు కదా మొత్తం మీద నలభై రోజులకి ఉన్నప్పుడు ఆయన దేవునితో ఉన్నాడు మాట్లాడిన కాబట్టి ఆయన ముఖం ఆయన ముఖం కూడా కొన్ని రోజుల వరకు కదా వెలుగుతున్నదంట మోస ముఖం చూడండి ఆయన యొక్క ఆ కొండ మీద ఆయన అట్లా ఆయన ఎట్లా అయితే దేవుని చూసి చూసి చూసి ఆయన యొక్క ముఖం మీద కదా ఆ వెలుగు ఆయన ధరించుకున్న వచ్చిందో అట్లనే కదా మనం కూడా అట్లా మనం కూడా దేవునిలో కదా రూపాంతరం పొందితే మనం కూడా కదా లోకంలో వెలుగుగా ఉంటామని దేవుని వాక్యం చెప్తుంది మనకి ఈ లోకంలో వెలుగుగా ఉండాలంటే మనం కూడా కదా మరి మనకు అన్న కూడా చెప్తుంటాడు అప్పుడప్పుడు అన్న ఎప్పుడు చెప్తుంటాడు కదా ఆ అన్న ఏం చెప్తాడంటే ఆయన దేవుని చూసిన చూసిన ఆయన పరిశుద్ధ పర్వతం ఎక్కడము దేవుని చూడడము అక్కడ భక్తులతో సందర్శించడం మాట్లాడడం చేయడం అన్న కూడా చూసింది కదా అది రూపాంతరం పొందిన వ్యక్తులే చూడగలుగుతున్నట్లా మనం కూడా చూస్తాం కదా మనం రూపాంతరం చెందితే కూడా మనం కూడా చూస్తాం కానీ అంతకుముందు ప్రతిరోజు నూతన పరిచబడాలి కదా మనలో ఉన్న దేనికి ఇష్టం లేనివన్నీ బయటకు పోవాలి ఆయనకి ఆయనకి ఇష్టమైన అని లోపలికి రావాలి అప్పుడైతేనే కదా మనం కూడా మనతో ఉన్న భక్తులను మనం కూడా మాట్లాడకుంటాం మనకు కూడా దేని ఉద్దేశం ఏంటో ఆయన చిత్తం ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి ఇక్కడ దేవుడు కదా ప్రతిరోజు అంటే కదా మనము ఎట్లుండాలంట నూతన పరిచబడుతూ ఉండాలంట ఆయన చిత్తం ఏరిగి ఇక్కడ కింద మనము ఎమిన వచ్చిన చూసుకుంటే పరిచయలోను ఓరించిన వాడు ఎవడు బోధించుటల్లోనూ హచ్చరించిన వాడు అయితే వారి ఒక నిషండి పిల్లిపు మూడు పదహారులు ఏముందంటే అయినను అంటే ఇప్పటి మనము మనకు లభించిన దానిని బట్టి అంటే క్రమము క్రమముగా నడుచుకుందాము మనకి ఏమేమి లభించింది మనకి ప్రతిరోజు మనం వాక్యం వింటున్నాం కదా ఇక్కడ అందరూ కదా దేవుని ఆత్మహత్యత నడిపింపబడి ప్రతి ఇక్కడ వాక్యం చెప్తా ఉంటే మనకి ఇక్కడ కేబిపెమ్మా అందరూ దేవుని ఆత్మహ్యత నడిపింపబడి వాక్యం చెప్తున్నారు మనకి ప్రతిరోజు మనకు అర్థమవుతుంది కదా వాక్యం వింటా ఉంటుంటే దేవుడు ఏమేమి మాట్లాడతాడు కానీ ఇక్కడ మనకు బయలుపరిచబడ్డ వాక్యము కదా అన్న మనకు బయలు చెప్తా ఉంటాడు వాక్యము అయితే అందుకే దేవుడు ఏమంటాడు ఇప్పటి వరకు మన మనం విన్న ప్రతి వాక్యం ప్రతి వాక్యం ఏముండో దానిని బట్టి అంటే కర్మముగా నడుచుకున్నానంట మనమంతా క్రమముగా నడుచుకోవాలని దేవుడు తనకు బయటపడుస్తున్నాడు అయితే చూడండి మరి ఇప్పటి వరకు మనకు లభించిన దాన్ని క్రమముగా నడుచుకుందాము అయితే భయముతోనూ వణుకుతోనూ తన సొంత రక్షణను కొనసాగించుకున్నాడు అని దేవుడు చెప్తున్నాడు అంటే ఈ రోజుల్లో రక్షణ అంట కదా మనమంట చాలా భయంతో అంటే కొనసాగించుకోవాలంటే ఎప్పుడ వరకు కొనసాగించుకోవాలి కదా మన విశ్వాసం కాపాడుకుంటున్నారంట ప్రతిరోజు పౌలు భక్తుడు కదా పరిశుద్ధ పౌలు ఏమన్నా కదా చివరి వరకు ఆయన ఏం చేసిన చివరికి ఆయన ఏమన్నాడంటే నా యొక్క విశ్వాసం నేను అన్నాడు ఆ విధంగానే భయముతో వణుకుతున్న మన రక్షణ అంటే కొనసాగించుకుంటూ మన విశ్వాసాన్ని ప్రతిరోజు మనం అంట ఏం చేయాలి కాపాడుకోవాలి మన విశ్వాసాన్ని చెడవటానికే ఎంతో మంది మనకు ఎదురవుతా ఉంటారు చూడండి అయితే చూడండి జ్ఞానుల వలె కాక కదా అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వల్ల నడుచుకును అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడి ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడి అయితే మనము అయితే ఏమంటుంది మనము ప్రభు చిత్తం ఏంటో గ్రహించాలంటే కదా ఆయన స్వరం ఫస్ట్ మనం ఆయన ఆయన స్వరము మనము వినడం అనేది గ్రహించాలి అండ్ ఎక్కడి నుంచి మాట్లాడుతున్నాడు ఎట్లా మాట్లాడుతున్నాడు అని మనం గ్రహించాలి అండ్ స్వరం ఎప్పుడైతే వింటామో అప్పుడే ఆయన చిత్తం మనం గ్రహించగలుగుతాము అనే స్వరం వినలేదనుకో గ్రహించలేమైనా చిత్తం గ్రహించలేమని పిల్లిపోయింట మనం గ్రహించడం ఆయన ఏం మాట్లాడుతున్నా కూడా మనకు తెలియదు కాబట్టి ప్రభు యొక్క చిత్తం ఏంటో గ్రహించుకునుడు దేవుడు కదా ఆయన ఆత్మవ ఆత్మస్వరూపి దేవుడు పశుధాత్ముడు కాబట్టి ఆయన మనలో ఉండి మాట్లాడుతుంటారు ప్రతిక్షణ మనము ఆయన మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా ఆయన మాట అని మనము కదా నిర్లక్ష్యంగా ఉంటున్నామా కొంతమంది చాలా బీజీల అన్ని పనులలో ఉండి ఆయన పలికినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు అది గ్రహించాడు వినరు అయితే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అది ఆయన ఏదైనా బయలుపరుచుకున్నాను అనుకున్నప్పుడు నువ్వు వినకపోతే ఇంకొకరు వెళ్ళి బయలుపరుస్తాడు దేవుడు ఇంకొకరితో మాట్లాడతాడు కాబట్టి ఆయన స్వరము మనము గుర్తించాలి గ్రహించాలి అని నుంచి కదా ఇప్పుడు మనం రోజు వాక్యం పెట్టినప్పుడు వాళ్ళ నుంచి దేవుడు ఏం మాట్లాడతాడు గ్రహించాలి కదా మనము మరి మన మనలో నుంచి కూడా దేవుడు ఏం మాట్లాడతావు మనం గ్రహించాలి కదా సేవకుల దారి విశ్వాస అందరితో దేవుడు మాట్లాడుతున్న అందరి ద్వారా మనం గ్రహించుకోవాలి చూడండి ఇక్కడ మళ్ళీ అని ఏం చెప్తుందంటే గలతి పైదులో మనమంట ఆత్మను అనుసరించిన వారం అయితే ఆత్మను అనుసరి అనుసరించే కదా ఆ ఏం చేయాలంటే మనం ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము చూడండి మనం ఆత్మను అనుసరించిన వారమైతే ఆత్మను మనమంట ఆత్మ ఎందుకు కూడా మనమంట క్రమముగా నడుచుకోవాలంట చూడండి క్రమంగా మనం ఆత్మయందు నడుచుకుంటున్నామా కదా క్రమంగా ఆయన కొరకు మనం ఎదురు చూస్తున్నామా మనం ఏంటంటే దేవుడు మనలో పరిశుధాత్వం మనతో ఎప్పుడు ఉంటాడు మనలో ఉంటాడు మనతో మాట్లాడుతుంటాడు కాబట్టి మనం క్రమంగా నడుచుకోవాలంట మనము చూడండి ఒక వ్యక్తి మన ఎదురు ఎదురుగా ఉంటే మనము ఒక వ్యక్తి అంటే మనం అన్ననే తీసుకుందాం చూడు అన్న ఉన్నప్పుడు మనం ఎట్లుంటున్నాము ఎట్లా ఆయన ఆయన ముందు కదా క్రమంగా ఉంటాం అన్న ముందు కదా ఆయన వెనకాల ఎట్లుంటున్నాము అది కదా కానీ అట్లా మనం చూసినప్పుడు మరి పరశుధాత్మ దేవుడు మనలోనే ఉంటారు కదా ఇప్పుడు మనం ఎట్లా నడుచుకుంటున్నాము ఆయన చూస్తున్నాడు కదా ఆయన మనతో మాట్లాడుతుంటాడు మనం ఎట్లా నడుచుకుంటున్నాం ఏంటి అన్ని సమస్తమైన మనతో మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అది గ్రహించాలి మనము కదా ఎవరో వచ్చి చెప్పేదానికంటే ముందే దేవుడే మనతో మాట్లాడుతుంటారు మన అంతరంగం నుంచి మనల్లో నుంచి అది మనం మన స్వరాన్ని గుర్తించాలని దేవుడు కదా మనకి బయలుపరుస్తున్నాడు ఎందుకంటే చాలా మంది బిజీ లైఫ్ లో దేవైన స్వరాన్ని గుర్తించారు ఆయన పని మీద ఇంట్రెస్ట్ పెట్టారు కాబట్టి దేవుడు మనకు బయలుపరుస్తాడు అంట కదా ఆత్మను అనుసరించగా క్రమంగా మనం నడుచుకోవాలంట ఏలి అనగా ఓర్పు వలనను లేఖనం వలనని కదా ఆదరణ వలనను మనకు బోధ కలుగు పూర్వమే బోధ కలుగు నిమిత్తం వ్రాయబడి ఉన్నాయంట సమస్తం మనకి ఇక్కడ కదా ఇక్కడ మనకు మనమంట ఓర్పు వలనను లే కదా లేఖనం వలనని ఆదర వలనను మనకంట బోధ పూర్వమే పూర్వము నుండే అంట మనకి బోధ కలుగు నిమిత్తము సమస్తం అంట మనకి రాయబడి ఉండదంట దేవుని కాగా మనం ఏం చేయాలి కదా ఇక్కడ ఏం చెప్తుందంటే నేనైతే మరి పునాది మీద కట్టుటకు కట్టు కట్టు నిమిత్తము ఆయా మనమంట చూడండి వేరొక పునాది గురించి ఇక్కడ వేరొక పునాది కాదు కానీ మాట్లాంటి సమస్తమైన అన్యజనుల విశ్వాసములకు విధేయు లగ్గుతున్నట్లు ఆది నుండి రహస్యముగా ఉంచబడిన ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్యాదేవుని ఆజ్ఞ ప్రకారము ప్రవక్తల లేఖనము ద్వారా వారికి తెలియబడి ఉన్నది కదా ఈ మర్మం అనుసరించి అనుసరించిన నా సువార్త ప్రకారము గాను ఏసుక్రీస్తున్న ప్రకటన ప్రకారం మిమ్మను చిరపరచడం శక్తి మంతుడ శక్తిమంతుడును అద్వితీయ జ్ఞా జ్ఞానవంతుడు అయిన దేవునికి కదా ఏమంటుంది మహిమ కవం కాక అంటున్నాడు అంటే చూడండి లేఖనము ద్వారా అంట నుంచి మనకంట ప్రవక్తు ద్వారా బయలుపరచిన వాక్యం అంట కదా ఈరోజు మన మనకు మనలో మన దగ్గరికి వచ్చింది మనలో ఉన్నది కాబట్టి మనకు బయలుపరిచింది కూడా మనము సకలమైన జీవులకు మనము బయలుపరచాలని దేవుని వాక్యం చెప్తున్నది మనలో మనం పెట్టుకొని మనం సేవ చేయకుంటే అది ఎంత కదా మనకి ఆ ప్రయోజనం లేదు ఆ విషయము కదా మనలో మనం పెట్టుకొని మనము బయటికి వెళ్ళకుండా చెప్పకపోతే అది ఏమైపోతుంది కదా మనం చెప్పకపోతే వేరే ద్వారా ఇవ్వబడతాయి కానీ మన పరిస్థితి ఏమవుతుంది అదే దేవుడు చెప్తున్నాడంట పూర్వం నుంచి స్థిరపరచబడ్డదంట వాక్యం ప్రవక్తల వ్యవహార ఆ వాక్యం అంటే కదా మనం ఒక దగ్గర చూస్తాము దేవుడు సువార్తలో బయలుపడతాడు ఏమని అంటే ఆ సువార్థ లేఖనమునంట తెలియకపోట బలనంట చాలా మంది పోరబడుచు ఉంటారంట దేవుని శక్తి తెలియక వాళ్ళంట లేఖనములు అర్థం చేసుకోరు పోరబడుచు ఉంటారంట కానీ దేవుడు ఎంతో శక్తిమంతుడు కదా ఆయన లేఖనంలో కదా ఆయన గురించి అంతా రాయబడ్డేది అనే కదా అందుకే దేవుడు అంట అంటున్నాడు కదా సదవ సృష్టి కలిసి మీరు సువార్థను ప్రకటించుడు అని చెప్తున్నాడు ఆయన మొత్తం మీద ఆయన ఆయన ఏంది అందరికీ సువార్థ ప్రకటించబడాలి ఆ సువార్తలో మనం అందరూ వాడబడాలి దేవుడి యొక్క చిత్తము కదా చూడండి అండ్ చిత్తం ఏముండదంట కాకపోతే ఏంటంటే ఇక్కడ సో వాక్యం నేను చూస్తు చూస్తాను ఒక అంశం ఆగలి వాక్యంలో చెప్తే మనకి బాధ అనిపిస్తుంది కానీ అది తప్పదు దేవుడు బయలుపరిచినప్పుడు అది మనం వినాల్సిందే కదా అయితే చూడండి ఇక్కడ ఏమంటున్నాంటే నేనైతే మరి ఒకని పునాది మీద కట్టకుండా మరి ఒకని పునాది మీద కట్టకుండా దేవుడిపై పరుస్తున్నాను నేనైతే నా సొంతంగా చెప్పలేను చూడండి నేనైతే మరి పునాది మీద కట్టకుండా నిమిత్తము ఆయనను కూర్చిన సమాచారం ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురని చూతురని విని వినిన వారు గ్రహించురనియు రాయబడిన ప్రకారము క్రీస్తు నామం ఎరుగని చోట సువార్తను ప్రకటింపవలనని మిక్కి నాచ కలిగిన కలిగిన వాళ్ళని ఉండి అలాగూ ప్రకటించి తిని చూడండి ఇప్పుడు ఇది తెలియని వారికంట దేవుని సువార్తగా ప్రకటించబడాలి కానీ ఆ తెలిసి ఇంకా దేవుని ఆల్రెడీ దేవుని గురించి అంతటి తెలిసి దేవుని వాక్యం తెలిసిన వారికి చెప్తే ఏంటి అని ఇక్కడ చెప్పబడుతుంది వాక్యం అని కాబట్టి ఇప్పుడు ఇక్కడ మనం అంటే వారికి వాళ్ళే ఏం చేయాలంటే దేవుని సేవ చేసుకోవాలి వారికి వాళ్ళు వెళ్ళి అనిలకి దేవుని స్వార్థలు ప్రకటించాలని దేవుడు బయలుపడుతుంది ఇది మనకి వినటానికి చాలా బాధకరంగా ఉంటుంది కదా మనం చేయగలుగుతామా అని మనకు ఉంటుంది కానీ మన చేత ఏది కాదు కానీ దేవునికి సమస్తము సాధ్యం అనేది ఆయన ఏదైనా చేయగలరు కదా ఆయన బట్టి మనం నడుచుకుంటే కదా మనం కూడా ఎవరికైనా స్వార్థలు ప్రకటించగలము ఆల్రెడీ ముందే కట్టబడిన దాని మీద మనం చెప్తే వాళ్ళకి తెలిసే ఉంటది మనం మనకి చెప్పిన ఇంకా అది దేవుడికి ఉదేశాలి కదా ఎంత చెప్పాలంటే చెప్పాలి దాని తర్వాత తెలివని వారికి ప్రకటించాలంట అని ఇక్కడ దేవుని వాక్యం మనకి బయలుపడుస్తుంది చాలా మటుకు మనం ఏం చేస్తుంది మనం మనం చెప్పుకుంటాం కానీ అక్కడ ఎంతోమంది నశించిపోతున్నదంట బయట మనం సాధ్యమైనంత వరకు మనం వారికి చెప్పడానికే ప్రయాసపడాలి మనం ఫస్ట్ నుంచి లాస్ట్ చూస్తే దేవుడు కదా అన్నిల పట్ల ఆయన కంట కదా అంటే లోకంలో ఉన్న రక్షణ పొందాలని దేవుని ఆశ్రయన్నదంట కాబట్టి కదా ఇజాలి కొంత మట్టుకంట ఆయన ఎంత కఠినం మనసులు ఇచ్చిన అంట వాళ్ళందరంట దేవుని సన్నిధిలోకి వచ్చినాక వాళ్ళు కూడా కదా దేవుని సన్నిధిలోకి వస్తారంట అని దేవుని వాక్యం అయితే దీన్ని బట్టి చూస్తే మనకి ఏం అర్థమవుతుంది కదా మనం అందరికీ స్వార్థ ప్రకటించాలి కదా మరి కొందరి గణనీయులుగా కొందని కఠినంగా కఠిన మనసులు ఉంటారంట ఈ లోకంలో కఠినస్తులు ఉంటారంట అయినా కానీ ఎంత కఠినస్తులే ఉన్నా కానీ కదా కఠిన ఘనమైన పాత్రలను కూడా దేవుడు పెట్టుకున్నాడు కదా ఘనమైన పాత్రను ఘనంగా వాడుకోవటానికి అనే సువార్త ప్రకటించడానికి పెట్టుకున్నాడు కదా ఆ ఘనమైన పాత్రలు కూడా వెయ్యి ప్రకటించినప్పుడు కదా రక్షణ పొందారనమాట రక్షణ పొందేవాళ్ళు కొంతమంది కఠినపు మట్టుకుంటారు కదా వాళ్ళు కూడా మారిపోతారు అనమాట అని దేవుడు మనకు బయటపడుస్తున్నారు కానీ మనం ఏం చేస్తామంటే అరే ఇట్లు ఉన్నారు కఠినంగా ఉన్నారు దుర్మార్గంగా ఉన్నారు వెళ్ళిట్లో మనకు కొంచెం ఏమనిపిస్తుంది బాధ వ్యసనం అనిపిస్తుంది మనం కదా అట్లా మనము అనుకోవటానికి కూడా వీల్లేదు గత చెప్పలేము కదా దేవుడు మనసు ఎప్పుడు ఎవరు మనసు తెరుస్తాడో గత మనకు తెలియదు కదా అందుకే చిత్తం గురయించాలని స్వరభినాలి నేను మీకు ఒక చిన్న విషయం చెప్పి నేను ముగిస్తాను అయితే నాకు ఏం దేవుడు నేను ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు పలానా గురించి నాకు దేవుడు ప్రార్థనలోనే చూపిస్తా ఉంటాడు నిజంగా చెప్తున్నాను కదా నాకు ఎవరు చెప్పరు కానీ నేను ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు నాకు బయలుపరుస్తా ఉంటాడు ఒక వ్యక్తి గురించి దేవుడు బయటపరిచినప్పుడు ఆమె నాతో ఆమె నాకు ఫోన్ చేసింది ఆమె నాతో మాట్లాడింది ఆమె చెప్పక ముందే ఆమె కండిషన్ ఏదో నాకు దేవుడు ముందే బయలుపరిచండి ఆమె కాలికి ఏదో విపరీతంగా దెబ్బ తగ్గడము ఆమె కాలు వాచిపోయి నరాలు వాచిపోయి ఉండడము అది నాకు బయలుపరిచినప్పుడు కదా ఆమె నాకు ఫోన్ చేసినప్పుడు కదా మాట్లాడినప్పుడు సరే అమ్మా నేను మరి దేవుడిని నమ్ముకో నీకు బాగు చేస్తున్నాను ఆమెకు నేను చూడండి దేవుడు మనకి ప్రార్థనలో మనం ప్రార్థన చేస్తే ఆసక్తితో దేవుని ఎందు మన భయభక్తుడు కానీ చిత్తమే ప్రార్థన అయితే ఆమెకు నేను ఒకరోజు చెప్పినా మరి రా ఒకసారి రా మరి మరిద్దరం కల మీరు నాకు వచ్చి కలిసి నేను నీకు చెప్తాను దేవుని గురించి కొన్ని మాటలు విషయాలు ఆమె చెప్పినాం దాని తర్వాత ఆమెకు చెప్పినాక ఆమెకు అన్నది సరే అమ్మ మీకు ప్రేరిత చేయండి మా గురించి అని చెప్పింది అలా బాబు అమ్మని చాలా బాధ పెడతా ఉంటానంట ఆమె గురించి ప్రేర్ చేస్తా ఉంటే ఇప్పుడు పర్లేదు ఇప్పుడు కొంచెం మంచిగానే ఉంది మంచిగా ఉంటేనే కొన్ని బాధలు రాగానే ఆమె నాకు ప్రేజ ఫోన్ చేస్తే మళ్ళీ మంచిగా మళ్ళీ ఫోన్ చేయదా నాకు సరే అయితే నాకు దేవుడు అప్పగించిన బాధ్యత ఏంది ఆమె గురించి ప్రేర నేను చేస్తా ఉన్నా చెప్పలేం కదా అవి మారచ్చు దాని తర్వాత ఇంకా ఒక కొందరు వ్యక్తులను దేవుడు నాకు అయితే ఆ వ్యక్తులు నాకు పరిచయమై వాళ్ళ బాధలని చెప్తున్నారు వాళ్ళ బాధలని చెప్తున్నారు కానీ నేను దేవుని గురించి చెప్తే వాళ్ళు దేవుని గురించి వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళు అనుకున్నారు నాకు అది ఆ పేరు కూడా తెలియదు మాకు అసలు తెలియదని చూడండి దేవుడు ఎట్లా మనల్ని వాడుకుంటున్నట్టే నన్ను వాడుకుంటున్నాను కాదు అయితే దేవునికి ఎంత వాళ్ళ అన్ని నశించిపోయే మీద ఎంత దేవుని మనిస్తుంటే దేవుడు మనకి బయలుపరిచి మనకి చెప్పండి కదా మరి ఆయన స్వరం గుర్తుపడతాను కదా మనం అన్ని గ్రహించగలుగుతాము అని ఒక నాట్లాగా ఉందని నాకు దేవుడు చూపిస్తూ ఉంటాడు నేను ఇక నేను చెప్పాల్సి అట్లా వచ్చినప్పుడు నేను వాళ్ళకి చెప్పే ముంగళ నాకు ఆ టూ డేస్ నాకు అసలు హెల్త్ బాగుండదు నా పరిస్థితి అంటే ఎట్లన్నా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి నాకు వాళ్ళకి చెప్పలేకుండా వాళ్ళు ఒక్కొక్కసారి చెప్పినా కానీ వస్తూ ఉంటాయి శోధన సైతం నుంచి అట్లా అట్లా చేస్తూ ఉంటాయి కానీ నేను ప్రార్థన ద్వారా దేని ద్వారా నేను ఏం చేస్తానంటే నేను జయిస్తా ఉంటా నేను భయపడను ఎందుకంటే ఆయన నాకు తోడైన ఆయన నన్ను బలపరుస్తాను నేను ఏదైనా చేయగలరు నన్ను నేను ధైర్యంగా ఉంటా కాబట్టి చెప్పేది ఏంటంటే ప్రార్థన అందుకు కూడా పట్టుదల కలిగి మనం ఉంటే కదా దేవుడే మనను కదా ఎవరి దగ్గర నడిపించాలో వాడి దగ్గర మనం కదా కాబట్టి మరి ఈ రోజు దేవుడు బయలుపరిచిన వాక్యాన్ని బట్టి దేవునికి వందనాలు చెప్తున్నాను మరి ఇంత ఓపికతో విన్నా మీ అందరికీ వందనాలు ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం ప్రభ పరుషుద రఘుతాన్ని గోపదేవ మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా అయా నువ్వు మాట్లాడే దేవుడో పవ తన్ని మాకు సమస్తం బయలుపరచే దేవుడో తని ప్రభావ మిమ్మల్ని ప్రేమించే వారికి బాబా మీ దాసులైన వారికి సమస్తం మీరు బయలుపరచే దేవుడో తని ప్రబాబ మరి మమ్మల్ని అందరినీ ఎంతగా నువ్వు అందుకే మీరు నైనా సమస్తము మాకు బయలుపరుస్తున్నారు తండ్రి ప్రభావ మరియు మరి నైనా మరి అందరినీ కూడా తను మీ చిత్తాన్ని మీ చిత్తాను సారంగా ప్రభావం మమ్మల్ని అందరినీ పిలిచినారు కాబట్టి తండ్రి ఈ రోజు మాకు అపగీర్చినారు పభ మీ సేవా బాధ్యత మాకు తండ్రి అందరికీ బాబా మేము పొందుకున్నాం మేము తండ్రి మిమ్మల్ని పొందుకున్నా మేము ఎంతో ధన్యలంప తండీ దివా మేము ఏ పార్టీ వాళ్ళము తండ్రి మేము దేనికి పనికి రాని తనే అయోగ్యులము తండ జ్ఞానం లేని వాళ్ళము కానీ ప్రభా అయా మమ్మల్ని జ్ఞానవంతులుగా చూసినారు బుద్ధిమంతులుగా మార్చినారు తండ్రి బాబా అయా తండ్రి ఇజ్రాయల్ కు లేని రక్షణ మాకు ఇచ్చినప్పుడు తండ్రి దివా స్తోత్రము తండ్రి బాబా అయ్యా వాళ్ళను ఎంతో ప్రేమిస్తారు మమ్మల్ని ఎంతో ప్రేమిస్తున్నారు తండ్రి ప్రభా తండీ నీకు వందనాలు చెల్లిస్తాం తండ్రి ప్రభా దేవా వచ్చిన ప్రతి వారిని ఆశ్రదించడం ప్రభాతాన్ని ఆయస్కరమైన అసహకరణ ప్రతి మా నుంచి ప్రతిరోజు మేము నూతనం అగునాట్లను ఆగలి అగునాట్లు మమ్మల్ని ఆశ్రదించండి దీవించాను ప్రభావ మీ ప్రభా మీ స్వర విన బిడలుగా మేము ఉండేలాగిన తండ్రి ప్రతిరోజు మమ్మల్ని తట్టండి ప్రభా మీ మార్గం ఏమైనా నడిపించాను మీ వాక్యం స్థిరంగా ఉండలాగా బలపరచండి దీవా మేము రూపాంతరం చెందే స్థితి దాకా మేము వెళ్ళలాగిన మమ్మల్ని బలపరచండి తండ్రి ప్రభా మాలో ఈ లోటు పాటలు నా దివానికి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాము దివా ఇచ్చిన కౌశలం బట్టి వందనాలు ప్రభావ దివా ఇక్కడ ప్రభావ ఎవరెవరి గురించి అధికార ప్రార్థన చేయబడుతుంది ప్రార్థం కూడా జ్ఞాపకం చేసుకుని అయినా స్వస్థపరిచని బాబు వచ్చింది ప్రతి వారి కుటుంబంలో సమాధం శాంతి దాన్ని వందనాలు చెల్లిస్తున్నాం దివాక్షత్రు బలమంత అయితే మాకు అందరికి అధికారం ఎక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీ సేవలో బలంగా వాడుకుంది ప్రభా అను ప్రభా ఈ రోజు మాట్లాడినారు దివాతని అన్నిలకు ప్రకటించమంటున్నారు తండీ దివా మేము వెళ్ళి ప్రకటించాలి బాబా అన్నిలందరికీ ప్రభా ఎందరో తెలియని వాళ్ళున్నారు తండి మీ గురించి ప్రభా దివానికి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభావ ఇజ్రాయల్ గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ఇజ్రాయల్ ఎంత రక్షించండి ప్రభావ వారందరి విషయం కూడా మీరు ప్రార్థిస్తున్నాం దేవాతని ఇజ్రాయల్ దేశం అంతా అందరినీ ఆయన రక్షణ పొందాలి ప్రభావ తను దర్శించండి ఆకర్షించండి మా దేశం మీద కూడా ప్రభావ కృప చూపించండి ప్రభావ ఈ దేశంలో ప్రత్యన్ను రక్షణ దర్శించ సేవ చేస్తున్నారు తండ్రి సకల పరిశుద్ధులకి తోడైన మీకు ఆపలు లేచినా ఇంకా వాళ్ళు బలంగా సేవ చాలను బలపరచమని వేరుకున్న ప్రభావ ఈ గ్రూప్ లో సేవ చేసిన ప్రతి వారిని కూడా బలపరచండి మీ శక్తి మీ సేవలో బలంగా అద్భుత కార్యాలు జరిపించండి ఏసు ప్రభానికి స్తోత్రం తన్ని బంధనాలు చెల్లిస్తున్న ప్రభావ మరియు మీ ఆకలి తన్ని వాళ్ళందరినీ సిద్ధపరచుకోమని స్థుతి గణత మహిమ ప్రభావం అన్నికే చెల్లిస్తూ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె మనోజన్నా మనోజన్నా ఆశీర్వాదం మన ప్రభుత్వ ప్రభు కృపా సదాకాలం మన అందరికీ తోడు కాక ఆ మీన్ ప్రైజ్ రాయింద ప్రైజ్